ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణ బ్రహ్మణన శన్మోతిత్మణాధిపత సివసమారం శంకరాచార్యమ్యమాదాచార్యపర్య వందే గిరు పరంపరా యమే పాణశ్చక్షు్రోత్రముఖో బలంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాక్యాంబ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్ తదాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్ పశ్యతిణోతి న్యద్జాతి భూమా అథయ్య పశ్యునోతి అన్యద్విజానాతి తదల్పై భూమా తదమృత అథల్పం తన్మర్ సగవ కస్మిన్ష్ స్నిది వాన మహినీకి ఆత్మన నిర్విశేషక్యుపగమే దర్శనాదిక్రియాకారకఫలభేదాభ్యుపగమస్ శబ్దమాత్ర ఇప్పుడు ఎత్ర నశ్యనున్నప్పుడు ఎత్ర ఏ భూమయొందైతే అన్యత్ ఇతరమును న పశ్యతి అనుంది కదా అన్యత్ న అంటే కేవలము అన్యదర్శనము మాత్రమే నిషేధింపబడి ఆత్మ చేతను ఆత్మదర్శనము అనేది ఉంటుందా లేక అన్యదర్శన నిషేధంతో పాటుగా ఆత్మ ఎందు కూడా ఈ క్రియాకారక ఫల భేదము అంటే ఆత్మ తనను తన తానే చూడము అనే భేదము లేకుండా ఉంటుందా అంటే అన్యపశ్యతి దాని చేత నాణ్యపశ్యతి అనే చేత అన్యదర్శనం నిషిద్ధమే దాంట్లో సందేశం ఏమైదు అంతేకాకుండా ఆత్మను ఆత్మచేత చూస్తూ అనేది కూడా అంగీకారం కాదు ఎందుకంటే ఆత్మని ఆత్మ ఆత్మను చూసుకోండి అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని మనం పదప్రయోగం చేస్తాం ప్రకాశిస్తున్నాడు అంటే అది ఒక క్రియ అన్నట్టుగా ఉంటుంది వాక్య రచన చూస్తే అది ఒక క్రియలా ఉంటుంది కానీ మీరు ఆలోచించి చూడండి సూర్యుడు ఏ క్రియని చేయటం లేదు ఏం చేసుకున్నాడా గులాబీ పువ్వు పరిమళములను వెదజల్లుతున్నది అంటాడు అది పరిమళాలను వెదజల్లుతున్నది అంటే అది క్రియని చేస్తుందా గులాబీ పువ్వు క్రియని చేయటం లేదు ఇది ఉన్నదా లేక యాక్ట్ చేస్తోందా ఉన్నదంటే కానీ మన వాక్య రచనని బట్టి చూసినట్లయితే అది యాక్షన్ ఒకటి చేసుకోండి అన్నట్టుగా ఇప్పుడు జ్ఞానం ఉంది జ్ఞానము ఇది క్రియనా లేక స్వరూపమా ఇది పెద్ద దెబ్బలట పెద్ద మీమాంస జ్ఞానం అనేది ఇప్పుడు సూర్యు దీపం ఉంది దీపం క్రియని చేసుకోండా లేక తనంత తాను ఉన్నదా తనంత తాను ఉన్నది క్రియను దీపం తనంత తాను ఉంటే దాన్నే స్వేమహిమ్ అని వస్తుంది దీపం తనంత తాను తన ప్రకాశ స్వరూపమై ఉంటే ఆ ఉనికి అనేకము ప్రకాశిస్తాయి దీపాన్ని ఓ దీపమా నువ్వు వీటిని అన్నింటినీ ప్రకాశింపజేసుకున్నావా అంటే ఏమో నాకు తెలియదు నిజానికే అంతేతనే సూర్యుడు కూడా అలాగే అదేవిధంగా ఆత్మ ఆత్మ చైతన్యం అనేది తెలివి ఈ తెలివి అంటే అంటే ఏమిటనమాట ఏం చేస్తూ ఉంటుంది ఏం చేయడం ఏంటంటే ఏమి చేయదు తెలివంతే తెలివి ఏం చేస్తుంది ఇప్పుడు కొంతదారు ఏం చేస్తుంది ఏమి చేయదు అలా ఉంటుంది అదేవితే ఏమి చేయకూడదు ఏమిటి స్వీట్స్కి తీయదనాన్ని తీసుకువస్తుంది అనే ఒక క్రియని మనం ఆపాదించేది తప్పిస్తే అది తన మహిమ ఎందు తాను ఉన్నది తన మహిమను కూడా మనం ఒక రకమైన ఇమోషన్తో చెప్పిన మాట చెప్పిస్తే తను తానై ఉన్నదంతే తను తానుగా ఉంది తప్పించి అంతకంటే చేస్తున్నది అదే లేదు అదేవిధంగా ఆత్మచైతన్యం కూడా తను తనుగా ఉన్నది అంటే తను తనుగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఇతరము దాని ప్రకాశిస్తుంది ఇంకొకప్పుడు ఇతరము దాని ప్రకాశించదు ఎప్పుడైతే ఇతరము ప్రకాశించదో అది ధూమ అని ఎత్త నాణ్యత అది ధూమ అని చెప్తున్నారు అంతేగాని ఇక్కడ క్రియను ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఆత్మ ఏదో ఒక క్రియని చేస్తూ ఉండాలి ఇలాగా ఇతరమును ప్రకాశింపజేస్తోంది ఇప్పుడు అదే ఇతరమేం లేదండి అంటే అయితే తనని తాను ప్రకాశింపజేస్తోంది అని మొత్తానికి దాని నెత్తి మీద ఒక క్రియని అంటగట్టి ఈ లక్షణం తార్కికులది తార్కికులు ఏమంటారంటే జ్ఞానము క్రియా అని అంటారు జ్ఞానము క్రియా అనే అనే భావనలో తాత్వికులు మాట్లాడతారు వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే జ్ఞానము క్రియ కాదు జ్ఞానము క్రియకండి జ్ఞానము కూడా క్రియ అయిపోతే ఇంకా కర్మేంద్రియాలకి జ్ఞానే జ్ఞానేంద్రియాలకి తర్వాత జ్ఞానస్వరూపమైన ఆత్మ చైతన్యానికి తేడా లేకుండా పోతుంది అదేమి అంగీకారం కాదు జ్ఞానము క్రియ కంటే విలక్షణమే జ్ఞానం క్రియ కాదు కాబట్టి జ్ఞాన స్వరూపమైనది ఆత్మ జ్ఞాన ఘనము పంతదార స్వీటెన్స్ అంటూ క్రియేంజ్ చేయదు అది స్వీట్ ఘనము ముద్దగట్టిన స్వీట్నెస్ తీయదనము అదే పంచదారంటారు అదేవిధంగా ఆత్మస్వరూపము అది జ్ఞాన ఘనము క్రిస్టలైజ్డ్ అవేర్నెస్ ఇందట్ అవేర్నెస్ అదర్స్ కమ్ టు లైట్ అదర్ థింగ్స్ కమ్ టు లైట్ అండ్ ఈ అదర్నెస్ ఉన్నప్పుడు అది అల్పమైపోతుంది అవర్నెస్ లేకపోతే రెండవది అనేటువంటిది లేకపోతే అది భూమా అని చెప్తున్నారు కాబట్టి దాని ఎందుకు క్రియని నీవు ఉద్భావన చేయాల్సిన అవసరం లేదు క్రియని భావన చేస్తూ ఇప్పుడు అన్యము లేదు కనుక తనని తానే చూస్తూ అని ఎలాగోలాగా ఆ క్రియకి ఒక గతిని కల్పించేటువంటి ప్రయత్నం అనవసరం ఎందుకంటే ఆత్మ తనను తానే చూస్తుంది అంటే ఆత్మ ఎందు కర్తృత్వం వస్తుంది కర్మత్వం వస్తుంది ఇంకా ఎవేవో ఈ విధంగా ఆత్మయందు కొన్ని విశేషములను కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని అట్రిబ్యూట్స్ ని దానికి కాదు ఎందుకంటే ఆత్మన నిర్విశేష నిర్విశేషత్వము అంటే ఎట్టి విశేషములు లేకుండుట రెండవది లేకుండుట ఏకత్వము వీటిని మనం అంగీకరించి ఉన్నాము ఆ విధంగా శృతి చెప్తోంది ఆ విధంగా మనం స్వీకరించి అటువంటి స్వీకారము ఉన్న సందర్భంలో అటువంటి స్వీకారము ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో క్రియాకర్త కర్మాన్ని ఈ రకమైన భేదాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం ఆత్మ నిర్విశేషమో ఏకమో అని ఓవైపు చెప్పి మళ్ళీ తనను తానే చూస్తూ అని చెప్పడం ఇది శబ్దమాత్రమేవ శ శబ్దముల గారడి తప్పిస్తే అది వస్తు స్వరూపాన్ని బోధించే కాదు కాబట్టి ఎత్ర నాణ్యపశ్యతి చోట అన్యదర్శన నిషేధంతో పాటుగా ఆత్మ తనను తాను చూసుకుండా అంగీకారం కాదు ఎంత నాణ్యపశ్చితే అంటే అర్థం ఏంటంటే ఇతర భూమంటే ఏమిటి తెలివి ఎటువంటి తెలివి ఇతరము లేని తెలివి మామూలుగా జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ తెలివి ఉందా ఉంది కానీ ఎటువంటి తెలివిది ఇతరము ఉండే ఆ ఉండే తెలివిలో ఇతరాన్ని నిషేధించితే ఏం మిగులుతుంది తెలివి మిగులుతుంది ఎటువంటి తెలివి ఇతరము లేని తెలివి మిగులుతుంది అదే భూమ అదే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము అనే ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన ఇప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది మామూలుగా లోకంలో ఉండే భావజాలానికి విశ్వాసాలకి చాలా విరుద్ధంగా ఉంటుంది ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన సో అదొకటి గమనించాల్సి ఉంటుంది ఉపనిషత్తు పాఠం చెప్పేవాడిని కన్వెన్షనల్ గా ఉంటాలి అని అపేక్షంత రాదు ఎందుకంటే ఉపనిషత్తుడు అంటే ఉపనిషత్తులను అధ్యయనం చేసేవాడు వాడు మోస్ట్ అన్కన్వెన్షనల్ గా ఉంటాడు అది ఉపనిషత్తుల లక్షణం అనేది సో త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యం భవాద్గున అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు ఎంత పెద్ద మాట ఎంత ఇంత మాట వేదం చదువుకున్నవాడు విన్నాడంటే కళ్ళు తిరిగిపోతాయి అంత మాట వేదములు అంటే కర్మకాండ భాగమైన అభిప్రాయం యమకాండ ఉపాసనలు ఇవన్నీ కూడా కేవలము త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాయి సత్వృగిస్తమ సంబంధించిన భేదపూర్వకమైన వ్యవహారాన్ని బోధిస్తాయి పోని అలా బోధిస్తాయి అలా వేదాలు అలా బోధిస్తూ ఉంటాయి అని ఊరుకోవచ్చుగా అని ఊరుకోడు నైగుణ్య విషయా వేదాహను ఎశ్రైగుణ్యో యో అంటాడు నువ్వు ఆ త్రిగుణ ప్రవాహంలో పడి కొట్టుకోకు దానికి పడికి వచ్చేవంటాడు ఎంత మాట నేషాడో చూడండి సో కాబట్టి ఉపనిషత్తుల యొక్క పద్ధతి ఇలాగే ఉంటుంది అన్యదర్శనాద్య భావోక్తి పక్షేపీ ఎత్రేతి అన్యన్న పశ్యత అనర్థకేత ఇది చేతి ఇంకా పూర్వపక్షం పూర్తి అవ్వలేదు అక్కడికి పూర్తి కాలేదు పూర్వపక్షం ఎలా తెలిసింది ఇది చేతంటే పూర్వపక్షమే కదా పక్కన నా లేదు ఇటు చేతంటే మరి పూర్వపక్షమే కదా పూర్వపక్షం పూర్తి కాలేదు పక్కన నా వస్తే పూర్తయి మరి అయితే అదేవిటి ఇటు చేత్ ఇంకో ఇటు చేత్తో మరి ఇది చేస్తే ఏమిటంటే ఇది సంగ్రహం ఇది తరువాతి వాక్యం వివరణ అనొచ్చు మీరు దృశ్యతే హిలోకే ఎత్ర శూన్య గృహే అన్యన్న పశ్యతీతి ఉత్తం స్తంభాదీన్ ఆత్మాన్య రెండు నాళ్ళున్నాయా రెండు నాళ్ళు లేవు రెండు నాళ్ళు ఉండాలి రెండు నాళ్ళు ఉంటాయి నా పశ్చండి తర్వాత ఇచ్చాడు కదా సో న పశ్యతీతి నగమ్యతే అని ఉంది కొన్ని మంచిదే మా పుస్తకంలో నపశ్యతీతి గమ్యత ఎలా అయినా మొత్తానికి అర్థం అవటం మంచిది అందాము నగమ్యతే చే అక్కడికి పూర్వపక్షం పూర్తయి ఎందుకంటే చూడండి దీని మీద పూర్వపక్షం ఏంటంటే చూడండి నాణ్య పశ్యతి ఎత్ర నాణ్య పశ్యతి అయిన చోట ఇప్పుడు ఏం సిద్ధాంతం చేశాం మనం అంటే అన్యదర్శన అభావము ఇతరము యొక్క దర్శనము లేదు అంతే ఇతర దర్శనం లేదు ఆత్మదర్శనం అంటూ ఇంకోటి ఉంది అదేం లేదు కదా ఆత్మదర్శనం అంటూ ఏమి ఉండదు ఏమిటో ఆత్మదర్శనం ఏమిటండి నా భుజాల మీద నేను కూర్చుంటానంటే ఎంతో సందర్భంగా ఉంటుందో ఆత్మదర్శనం కూడా అలాగే ఉంటుంది నా భుజాల గోడ భుజాల కూర్చోవాలి కదా నా భుజాల మీద నేను ఎలా కూర్చుంటాను ఆత్మదర్శనం అనేది ఏముండదు ఆత్మస్వరూపుడే ఉండడమే ఉంటుంది కానీ ఆత్మదర్శనమే ఉంటుంది ఏముండదు కాబట్టి ఆత్మదర్శనం లేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఎత్ర నాణ్యప్రశతి అంటే ఏం తెలియదు అన్యదర్శన నిషేధమే అంటే అన్యదర్శన అభావమే భూమ అని తెలింది మంచిది అదే అంటున్నారు అన్యదర్శనాది అభావోక్తి పక్షేపి అంటే రెండు పక్షాలు మనం ప్రస్తావించే పైన కేవలము అన్యదర్శన అభావమేనా లేక అన్యదర్శన అభావంతో పాటుగా ఆత్మదర్శనం కూడా ఉంటుందా అని రెండు పక్షాలు ప్రస్తావించి కేవలము అన్యదర్శన అభావమే అని చెప్పాం సరే కానివ్వండి అలా అంగీకరిద్దాం అలా చెప్పినా కూడా ఇప్పుడు అన్యదర్శనము ఉండదు భూమంటే ఏమిటి అన్యదర్శనము ఉండదు అంతే కదా అంటే అదర్నెస్ ఉండకూడదు ఇంత భూములో అదే కదా నీవు అదర్నెస్ ని పుట్టరావద్దనే కదా ఆత్మదర్శనం ఉంటుందంటే నీకు అభ్యంతరం ఏమిటంటే అదర్నెస్ వచ్చిపోతుందని నీ సమస్య అదర్నెస్ ఉండకూడదు కాబట్టి అదర్నెస్ ఉండకూడదు అంటే అదర్నెస్ అంటే రెండవది ఉండకూడదు అన్నప్పుడు మీ భూమ నిర్వచనము ఎత్ర అన్యత్ నపశ్యతి అని ఎందుకు చెప్తాం సభూమా అని అలా చెప్పద్దు నపశ్యతి స అని చెప్పారు ఎందుకంటే ఎత్ర అంటే దేనియందైతే ఎత్ర అంటే ఎక్కడాని కాదు ప్రశ్న కాదు దేని ఎందైతే దేనియందు అని సప్తమే భక్తి వేసినప్పుడు అదర్నెస్ ఉంటుందా ఉండదా ఉంటుంది అదర్నెస్ ఉన్నప్పుడే సప్తమే దేని ఎందంటూ అదర్నెస్ ఆధారాధేయ భావం వచ్చేసింది కదండి అదర్నెస్ ఉంది తర్వాత అన్యత అన్నప్పుడు అన్యత అన్నప్పుడు నపశ్యతి అక్కడ కూడా అదర్నెస్ ఉంది అంటున్నాడు అదర్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందండి అన్యదర్శన అభావ అన్యత నపశ్యతి అంటే పశ్యతి అంటే దర్శనం అన్యత అంటే ఇతరము ఆ అన్యత నపశ్యతి అంటే అర్థం ఏమిటి అన్యదర్శన అభావమేగా మళ్ళీ దాంట్లో అవేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది చెప్తున్నాడు సో రెండు విశేషణాలు వేశారు ఏమిటి కేవలము అన్యదర్శన అభావము భూమ అని చెప్పదలుచుకున్నప్పుడు భూమా అయిపోతుంది అంతే నా పశ్యతి అంటే అన్యదర్శన అభావం ఎందుకంటే పశ్యతి అంటే అన్యం ఉంటుంది దాంట్లో ఎందుకని పశ్యతి సకర్మ కథాతుంది కృషి ప్రేక్షణ కర్మ ఉన్న ధాతువు అకర్మక ధాతువు కాదు భవతి అన్నదానికి కర్మ ఉండదు అకర్మక ధాతువు సో పశ్యతి అన్నది సకర్మక ధాతువు ట్రాన్సిటివ్ వెర్బన్ అంటారు ఏమండి అకర్మక ధాతువునే ఇంట్రాన్సిటివ్ అని సో భవతి అన్న చోట అన్యము యొక్క ప్రసక్తి ఉదయించదు సహా భవతి అన్నారు అనుకోండి అక్కడ అన్యప్రసక్తి ఉండదు కానీ పశ్యతి అన్నారనుకోండి అన్యప్రసిద్ధి ఉంటుంది కాబట్టి పశ్యతిలో అన్యం కూడా ఉంటుంది కాబట్టి న పశ్యతి అంటే దర్శన అభావము అంటే దర్శనము ట్రాన్సిటివ్ కనుక అన్యదర్శన అభావం అనే అర్థం అంటే ఇంకా మళ్ళీ అన్యతని విశేషణం అనర్థకము అన్యతని విశేషణం వేయొద్దంట తర్వాత యత్రా అనే ఆధారాధేయ తర్వాత దానికి ఒక దృష్టాంతం చెప్తున్నాడు ఈ రెండు విశేషణాలు వ్యర్థంగా వేశారు ఎత్రాన్యత్ పశ్యతి యత్రాన్యత్ న పశ్యతి సభూమాన్న చోట ఎత్ర అన్యత్ అనే రెండు విశేషణాలు వ్యర్థము పక్షం దానికి దృష్టాంతం చెప్తున్నాడు దృశ్యతే హిల్ చూడండి లోకంలో మనకి అనుభవం ఉంది ఏమిటి అనుభవం అంటే శూన్యగృహంలో ప్రవేశించాం ఎత్ర శూన్యగృహే శూన్యగృహం శూన్య గృహే శూన్యగృహంలో ప్రవేశించారు అంటే ఎవళ్ళు లేని ఇంట్లో ప్రవేశించారు ప్రవేశించి ఏమంటున్నారు యత్ర శూన్య గృహే నపశ్యతి అని అన్నారు అలా ఉంది యత్ర అన్నదానికి అర్థం శూన్య గృహం ఏదో ఏదో ఒక యత్ర సర్వనామం కదండి ప్రణవ్నికి నౌను ఏదో పెట్టుకోవాలి కదా ఇక్కడ యత్ర అంటే భూమి అని నౌన్ పెట్టుకున్నాం భూమ ఇక్కడ సందర్భం శూన్య గృహంలో ప్రవేశించినప్పుడు ఏమంటారంటే ఎక్కడైతే తరమును చూడడు అని ఎత్ర ఎక్క నపశ్యతి నపశ్యతి అంటే ఏమీ చూడటం లేదు ఏమీ కనపట్టం లేదు అంటాడు ఏమీ కనపట్టం లేదంటే అభిప్రాయం ఏమిటి కుండలు తప్పేళాలు ఇవన్నీ కనపట్టం లేదని అభిప్రాయం అంటే స్తంభాలు మొదలైనవి కనపట్టం లేదు అభిప్రాయం అంతేగాని తర్వాత స్తంభాలు కూడా కాదు చెంగులు తప్పేళాలు ఇలాగంటి పదార్థములు కుర్చీలు ఇంట్లో ఉండేటువంటి సోఫాలు ఇవన్నీ కనపట్టం తర్వాత వంటిలో వంట సామాను ఇవన్నీ కనపట్టలేదని అభిప్రాయం అంతేగాని శూన్య గృహంలో ఏమీ కనపట్టం లేదంటే స్తంభం కనపట్టం లేదని అలా ఉంటుందా ఎక్కడనా స్తంభం కనపట్టం గోడ కనపట్టం పైకప్పు కనపట్టం అలా ఉంటుందండి ఎక్కడనా అలా ఉండదు స్తంభాది లవహస్య తీరుండదు తర్వాత శూన్య గృహంలో ఏది కనపట్టలేదు అంటే నాకు నేనే కనపట్టలేదని కూడా ఉంటుందా ఉండదు కాబట్టి శూన్యగృహం అనే సందర్భంలో అన్యత నపశ్యతి అంటే సోఫాలు కుర్చీలు గిన్నెలు ఇవి కనపట్టం లేదు అని అర్థం దానికి అంతేగాని స్తంభాలు కనపట్టలేదు బోడలు కనపట్టలేదని గాని అని అని అర్థం కాదు నాకు నేనే కనపట్టలేదు అని కూడా అర్థం కాదు అదేవిధంగా ఎత్ర అన్యత నపశ్యతి సభూమా ఆ భూరో ఇవ్వకుని కనపడటం లేదని అభిప్రాయం అంతేగాని అసలు ఏమీ కనపడటం లేదని తనకు తాను కూడా కనపడటం లేదని ఆ రకంగా అదే అంగీకారం కాదు అని అర్థం సో నపశ్యతీతి నగమ్యతే తనను తాను కూడా చూడటం లేదని స్తంభాన్ని కూడా చూడటం లేదని నగమ్యతే అర్థం రావటం లేదా అని రెండు నాలది తెలిసింది కదండి కాబట్టి సభూమా అన్నదానికి కేవలము అన్యదర్శన అభావమే భూమా అని చెప్పడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అది కుదరట్లేదు తర్వాత ముఖ్యంగా యత్ర అండ్ అన్యత రెండు విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవి నిరర్థక విశేషణాలు అయిపోతాయి నువ్వు చెప్పేటువంటి అనువచనంలో అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం అంగీకారం కాదు తత్వమసీతి ఏకత్వోపదేశాత్ అధికరణాధికర్తవ్య భేదానుపపత్తే చూడండి ఇది ఏడో అధ్యాయంలో ఉన్నాం ఆరో అధ్యాయం తర్వాత ఇది వచ్చింది ఆ కంటిన్యూటీ ఉంటుంది ఏకవాక్యత ఉంటుంది ఆరో అధ్యాయంలో ఒకటి చెప్పి ఏడో అధ్యాయంలో మరొకటి చెప్పరు తత్తు అని చెప్పారు ఆరో అధ్యాయంలో తత్ త్వమసి అంటే అర్థమేమిటి జగత్తుని చెప్పారు ముందు జగత్తుని చెప్పి ఈ జగత్తు కనపడేదే కాని ఉన్నది కాదు అని నిరూపించారు ఆచారంభం వికారో నామేది మృతికేత యోగ సత్యం అని నిరూపించి మరైతే ఉన్నది ఏమిటి అన్నట్లయితే ఉన్నది ఒకటియే సత్ అయితే ఈ కనపడే జగత్తంతా ఐతదాత్మ్యం ఇదం సర్వం ఈ కనపడే జగత్తంతా కూడా ఆ సతి యొక్క వికారమే దీని యొక్క ఆత్మ ఆ సతే సో ఉన్నదేదో అది ఒక్కటి అది సతని చెప్పారు అక్కడికి దాంతో ఏమైపోయిందంటే ్రహ్మలో జగత్తుని విలీనం చేసేవాళ్ళు సార్ తత్ అంటే ఇప్పుడు జగత్తు విలీనమైపోయిన సత్ ఉన్నది బ్రహ్మ బ్రహ్మకే సత్ అని పేరు అది ఉన్నది కానీ నేను ఒకటి ఉన్నాను కదా అదిగో ఆ బ్రహ్మయే నీవు స ఆత్మ ఆ బ్రహ్మ ఒక దృష్టికోణంలో బ్రహ్మను అన్నామయ్యా ఇంకో దృష్టికోణంలో దానికే ఆత్మ అని ఒక మనిషి ఒక మనిషిని ఓ సందర్భంలో ఆఫీసర్ అంటారు ఇంకో సందర్భంలో హస్బెండ్ అంటారు ఆ పేరు మారింది కదా అని నిర్దేశం మారింది కదా అని మనిషి మారిపోతాడండి మారిపో అదేవిధంగా ఉన్న సత్యం ఒక్కటి అసత్యం సత్యమే జగత్తునకు అధిష్టానం దాని ఏంది అని చెప్పారు ఆ స్టాండ్ పాయింట్ లో జగత్తు యొక్క భాషకి అధిష్టానమైనది అనే స్టాండ్ పాయింట్ లో దానికి సత్ అని నామధేయం చేశారు బ్రహ్మానే నామధేయం కూడా అట్టిదే ఏదో ఒక పేరు పెట్టాలి కదా కమ్యూనికేషన్ కోసం అది ఆ సత్ ఏదైతే జగత్తునికి అధిష్టానమో ఆ సత్ నీ స్వరూపమై ఉన్నది ఎందుకంటే ఆల్ సెడన్ డన్ ఆల్ సెడన్ డన్ అంటారు ఇంగ్లీష్ లో సంస్కృతంలో అంతతో గత్వ అంట ఏదైనా ఉన్నారా పిల్లల్లో ఏమనాలో సరిగ్గా కుదరక నేను ఇంగ్లీష్ లోనూ సంస్కృతంలోనూ అంటున్నా అంతతో గత్వా అంతతో గత్వా అంటే ఇంకా అల్టిమేట్ గా అంతిమంగా చెప్పాలంటే అనే ఆల్ సెడ్ జగత్తు భాషిస్తోంది జగత్ ఆ జగత్తు యొక్క అధిష్టానం బ్రహ్మని చెప్పారు కదా మంచిది సంతోషం ఇప్పుడు ఆల్ సెడ్ జగత్తు ఎక్కడ భాషిస్తూ ఉంది మీలో మీరు నిద్రపోతున్నప్పుడు మీరు భాష జగత్తుని మీరు ప్రకాశింపచేయకుండా మీలో మీరు విలీనమైపోయి ఉన్నప్పుడు జగత్ వచ్చి ఇదిగో నేను ఇక్కడ అని స్వయంగా ప్రకాశిస్తూ లేదు జగత్తు ప్రకాశించాలంటే జగత్తును మీరు చూడాలి జగత్తును మీరు చూస్తే జగత్తులో ఉండే ఒక అంశం ప్రకాశిస్తుంది జగత్తును మీరు వింటే రెండో అంశం ప్రకాశిస్తుంది ఈ విధంగా మీరు ఐదింద్రియములను ప్రసరింపజేస్తే మొత్తం జగత్తు ప్రకాశిస్తుంది కాబట్టి ఇప్పుడు జగత్తు ప్రకాశానికి మూలం ఎవరు మీరు ఆ జగత్తు యొక్క అధిష్టానం బ్రహ్మ ఇప్పుడు మీరు బ్రహ్మ ఏమవుతారు ఏకమవుతారు తత్వమసి అనే శృతి చెప్పింది కాబట్టి జగత్తుని ఆ బ్రహ్మలో విలీనం చేసేసింది నేను అనే ఈ పరిచ్ఛిన్నం వ్యక్తిని బ్రహ్మలో విలీనం చేసేసింది పరిచ్ఛన్నం వ్యక్తి మిగలడంండో తత్వమసి అన్నప్పుడు ఎన్నిరో మీమాంస తెశారు తత్వమసి అన్నప్పుడు ఉద్దేశ్యమేది విధేయమేది అని విధేయము అని ఉంటాయి దేనిని ఉద్దేశించి దేనిని బోధిస్తున్నారు తత్వను ఉద్దేశించి త్వమ్మని బోధిస్తున్నారా త్వమ్మును ఉద్దేశించి తత్ అని ఇప్పుడు ఆ ప్రశ్న ఉద్దేశం ఉద్దేశ్యమేది విధేయమేది ఇప్పుడు ఉద్దేశ్యము తత్ త్వం విధేయమా లేక త్వమే ఉద్దేశ్యమై తు విధేయమా అని వస్తే దాన్ని ఎలా సిటిల్ చేస్తారంటే వెర్బును చూసి సిటిల్ చేస్తారు వెర్బేమిటి అసి అసి అన్నది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి దానికి అన్వయించేటువంటి ప్రథమ ఏకవచనం నామవాచకం ఏమిటి త్వం త్వం అసి నీవు అగుచున్నావు కాబట్టి ఇక్కడ ఉద్దేశ్యమేమిటి నీవు నీవుని ఉద్దేశించి తత్తుని విధిస్తున్నారు అశీని బట్టి ఒకవేళ తత్తును ఉద్దేశించి త్వమ్ము విధించాల్సి వస్తే తత్ త్వం అశీ అని విధించాల్సి ఉంటుంది త్వమ్మును ఉద్దేశించి తత్తును విధించారు కాబట్టి తత్ వాక్యంలో ముందు ఇది అది వెనకాల ఇది ఇది ఇంగ్లీష్ కనుక సంస్కృతం కదా పదాలు ఇటున్నా అటున్నా ఒకటే సో తత్తుని ఉద్దేశించి త్వమును విధించట్లేదు ఎందుకంటే తత్తుతో అన్వయించదు గర్భు ఉద్దేశం ఎప్పుడు గర్భతో అన్వయిస్తుంది కాబట్టి త్వం అసి అన్నారు కనుక త్వం ఉద్దేశ్యము నీవు అది ఏ అయి ఉన్నావు అంటే నీవుతో బిగించేసి తత్తుతో విరమించాడు కాబట్టి ఏది మిగులుతుంది అంతిమంగా తత్తు మిగులు నీవు ఈ ద్వైతులకు ఉన్న పెద్ద అభ్యంతరం ఏమిటంటే తత్వమసి అనే దానికి వాళ్లకున్న అభ్యంతరం ఏమిటంటే వీడు అహంకారంగా మాట్లాడేసుకున్నాడు అని వాళ్లకున్న అభ్యంతరం చాలా పొరపాటు అహంకారంగా మాట్లాడి వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఎవడైతే అహంకారాన్ని ఏనాడో త్యాగం చేసేసి కేవలము ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్నాడు తప్పిస్తే ఒక పర్సన్ గా లేడని ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఈ పరిచ్ఛన్నమైన అహంకారమును దానికి పూజ వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మస్వరూపాన్ని వాడి మోహం వాడు ఏం తెలుసుకుంటాడండి ఊరికే వేషం వేస్తే ఆత్మస్వరూపం తెలుసుకుంటుందని మీరు అనుకోద్దు వేషం ముఖ్యం కాదు అహంకార త్యాగం అన్నది అది బలిదానం అది అది బలిదానం అంటే బలిదానం అంటే పావులా ఇవ్వడం పది రూపాయలు ఇవ్వడం వెయ్యి రూపాయలు ఇవ్వడం బలిదానం కాదు మమకి ఆధారంగా ఉండే అహమ్ముని సర్వస్వార్పణ ఉంటారు అహమ్ముని చేయాలి అహమ్ముని అర్పించే వరకు ఇంకా ఏమీ అర్పించినట్టు లెక్క కాదు బలిదానం అంటే బలి చేసిన మూడవ స్టెప్ అది సో సర్వస్వం స్వం అంటే సొత్తు సొత్తు అంతా ఇచ్చేశాడు భూలోకం ఆయన సొత్తు అది ఇచ్చేశాడు స్వర్గలోకం ఆయన సొత్తు యజ్ఞయాగా అది క్రతువులు చేసి సంపాదించుకున్నాడు అది ఇచ్చేశాడు కానీ ఈ ఇచ్చేసిన వాడు మమా ఇచ్చేశాడు అహం ఇవ్వలేదు సో ఈ పాదం మూడు పాదాలు అడిగాడు ఆయన రెండు పాదాలు అడగలేదు ఒక పాదంతో మమ ఇహం పోయింది ఇంకో పాదంతో మమ పరం పోయింది ఇంకో పాదం కూడా మిగిలి అప్పుడు మమ కాదాయా ఈ మమకి మూలంలో ఉన్న అహం ఇవ్వాలి నువ్వు అని సో కురు శీర్ష్ణి మే నిజం అని అంటాడు నిజం నీ పాదమును మే శీర్ష్ణి కురు నా శిరస్సుపై ఉంచవలసినది శిరస్సు అహంకారానికి చిహ్నం కనుక అంటే నా అహంకారాన్ని నీ పాదముల మోల నేను సమర్పించి వేసుకున్నాను అని తత్వమసి అంటే అదే అర్థం అది ఆ కథ యొక్క అర్థం అది ఎవరిలో అడిగారు ఈ ప్రశ్నలు సమాధానాలను ఒక సమాచారం ఉంది దాంట్లో ఒక ఆయన ఆయనకి పెద్ద సందేహం ఏమిటంటే ఆ సందేహం బలి ఈయన ఒక పాదంతో నేలను కొలిచేశాడు భూమిని కొలిచేశాడు రెండో పాదంతో స్వర్గాన్ని అంతని కొలిచేశాడు ఇప్పుడు బలి నెత్తి మీద కాలు పెట్టాలంటే అసలు బలు చోట కూర్చొని ఉండాలి కదా ఎక్కడ కూర్చొని ఉన్నాడు బలి ఇమిగట్లే చోటది ఓ పాదంతో భూమిని అందరినీ కప్పేస్తే రెండో పాదంతో స్వర్గానంత ఇంత ఇంకంతా ఆయనే అయిపోతే బలి ఎక్కడో కూర్చున్నాడు ఈయన మళ్లీ ఓ కాలు తీసి ఓ కాలు నేల పెట్టి రెండో కాలు ఎత్తి ఆ ఎత్తిన కాలు ఈయన్ని పెట్టి తొక్కేసి ఇవన్నీ చేయాలంటే ఎక్కడో చోట ఉండాలి కదా ఎక్కడుంటారు అంతా ఆయనే కవర్ చేసేస్తాడని చెప్తే ఎక్కడుంటారు ఇది అలాగా హౌ టు అకౌంట్ ఫర్ ఇట్ ఆయనకి ఆ అకౌంట్ కుదరలేదు అంటే ఇప్పుడు ప్లాట్లును ఆ లేఅవుట్ ఉంటుంది చూడండి ఆ లేఅవుట్ లో ఏదో ఈ రోడ్డు ఈ ప్లాట్ లేఅవుట్ అంతా కుదిరితే ఇంకా వంద గిజాలు ఏదో తక్కువ వస్తుంది దీని ఏం చేయాలని ఆ అకౌంట్ కుదరనట్టుగా ఇక్కడ కూడా అకౌంట్ కుదరలేదు ఆయనకి ఇప్పుడు ఈ బలి ఎక్కడ కూర్చున్నాడు ఈయన కాదు ఎక్కడ పెడతాడు అకౌంట్ కుదరలేదు ఇది ప్రశ్న దీనికి ఆయన ఏదో ఇంత కొడుకు సమాధానం దానికి సమాధానం ఏం చెప్పాలంటే ఆ స్టోరీని మీరు లిటరల్ గా తీసుకోవద్దు అని మొదలు పెట్టాలి అసలు ప్రశ్న బీజాన్నే మీరు ఛేదించి పరయాలి అసలు ప్రశ్న బీజాన్ని అలాగే ఎట్టి ప్రశ్న బీజం ఏమిటంటే స్టోరీని లిటరల్ గా తీసుకోవడం ప్రశ్న బీజం అది లిటరల్ గా మీరు తీసుకోవద్దు అహంకార పరిత్యాగమునకు మూడు పాదములని పేరు పెట్టారు ఆ మూడు రహస్యం ఇది మమలో రెండు ఉంటాయి ఇహా పరా రెండు ఉంటాయి మమలో అహం మూడవది కాబట్టి అహంకారాన్ని శిరస్సు అంటే అహంకారానికి చిహ్నం ఆయన అహంకారాన్ని బలిదానం చేశాడు బలిదానం చేశాడు అంటే పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు తత్వమసి అనే మాట బలిచక్రవర్తి జ్ఞానేని అర్థం అంటే బలిచక్రవర్తికి ఆ కథ కూడా మీరు ముందుకు వెళ్తే విష్ణువు బలిచక్రవర్తికి ద్వారపాలు కూడా అయిపోతాడు లక్ష్మీదేవి కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అంటే విష్ణువులో ఐక్యమైపోయాడు అర్థం ఇంద్రుడికి సామ్రాజ్యమే ఇదంతా సంపాదించి ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడు భేద దృష్టిలో ఉంటాడు కనుక ఆయనకి సామ్రాజ్యమే మిగిలింది బలికి సర్వ తననే సమర్పించాడు భగవంతుడు ఇంకేమిస్తాడు ఆ విధంగా ఇవన్నీ ఈ కథలన్నీ కూడా ఆ తత్వంశీ చెప్పే కథలు కాబట్టి త్వం వెళ్లి తత్తులో విలీనం అయిపోతుంది త్వముద్దశ్య తద్విధీయతే దేన్ని ఉద్దేశించి ఏది విధిస్తారో అది మిగలదు విధింపబడ్డదే మిగులుతుంది కాబట్టి ఇప్పుడు రాయి ఉంది రాయిని ఉద్దేశించి ఇది విష్ణువు అని ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఇంకక్కడ మిగిలింది ఏమిటి విష్ణువే ఇంకా రాయి ఉండదు రాయి స్టేజ్ వెళ్ళిపోయిందంత కాబట్టి త్వం ఉండదు తత్తే ఉంటుంది సో ఆ స్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ నీవు యత్ర ఆ అంటే ఆ సత్ ఆత్మ కాబట్టి ఎత్ర అనే పదానికి నీవు సప్తమే విభక్తి అర్థం చెప్పి అదిగో ఎత్ర అంటే ఎలా అంటే సప్తమ విభక్తి అర్థమే త్రా అన్నది త్రసిల్ అంటారు అది సప్తమి అర్థంలో వస్తుంది సో అది సప్తమే గనక సప్తమికి అర్థమేమిటి అధికరణ అధికర్తవ్యతాభావము రిలేషన్షిప్ ఇప్పుడు ఇక్కడ అన్నారనుకోండి ఇక్కడ అంటే ఇక్కడ బేటరీ ఉన్నది అంటే బేటరీ ఏమిటి అధికర్తవ్యము ఇక్కడ ఏమిటి అధికరణ బేస్ అండ్ ద థింగ్ విచ్ ఇస్ బేస్డ్ బేస్ అండ్ బేస్ ఓకే సో హోమ్ అండర్ ది ఇన్హాబిటెంట్ అన్నట్టుగా అధికరణ అంటే బేస్ అధికర్తవ్య అంటే ద థింగ్ విచ్ ఇస్ బేస్ ఆ సంబంధం ఉన్నప్పుడే సప్తమైన భక్తి వాడాలి లేకపోతే ఒక్కటే ఉందనుకోండి రెండోది లేదనుకోండి సప్తమే భక్తి ఎలా వాడతారన్నారు ఇవో రెండు ఉండాలి అప్పుడే సప్తమేవక్తి వాడాలి రెండు ఉండాలి దాంట్లో ఒకటి ఆధారము ఇంకొకటి అధేయము అయ్యి ఉంటే సప్తమే కాబట్టి ఇక్కడ యత్ర ఉంది కనుక ఇక్కడ ఆధారాధేయ భావము అర్థం చెప్పాలి అనే నీ ఆ అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది పొసగదు ఎందువల్ల పొసగదు అంటే తత్వమసి అనేటువంటి ఆ మహావాక్యాన్ని చెప్పి ఇక్కడికి వచ్చాం గనక తత్వమశీలో ఏకత్వం అంటే అద్వితీయత్వమే అక్కడ నిర్ధారితమైనది కనుక అటువంటి అద్వితీయతలో సప్తమే విభక్తికి స్థానము కుదరదు ఆయన అంత వ్యవస్థ చేస్తారు ఇప్పుడు సమాధానం చెప్పేప్పుడు ముందు అబ్జెక్షన్స్ అన్నింటినీ ఖండించి అల్టిమేట్ సిద్ధాంతం చెప్పే పద్ధతి ఒకటే రెండో పద్ధతి ఏమిటంటే శంకరుడు తరచుగా అవలంబించే పద్ధతి ముందు సిద్ధాంతాన్ని చెప్పేస్తారు చెప్పేసి సిద్ధాంతాన్ని నిర్ధారించనుకున్న తర్వాత అప్పుడు మరేమిటి గృహంలో అన్యత ఇలాగేవో ఆబ్జెక్షన్స్ చెప్పడం ఆ అబ్జెక్షన్స్ అన్ని ఒకటి మొగతాన తర్వాత ఒకటి పికప్ చేసి ఖండిస్తారు దీన్ని సిద్ధాంతేన ఉపక్రమ అని భాష్యకారులు ఎప్పుడు సిద్ధాంతంతో ఉపక్రమిస్తారు జనరల్ గా ఇక్కడ కూడా అంతే కాబట్టి తత్వమశీ అనే ఆ ఆ భూమయందు అధికరణ అధికర్తవ్యతాభావము కుదరదు కాబట్టి ఎత్ర అనే సప్తమయ భక్తికి మనం వేరే గతి చూసుకోవాలి దానికి ఏదో మరో మార్గం చూసుకోవాలి దాని అర్థం ఏంటో కొంచెం లోతుగా మనం పరిశీలించి సెటిల్ చేసుకోవాలి అంతేగాని ఎత్ర ఉంది కాబట్టి అక్కడ అదర్నెస్ అధికరణ అధికర్తవ్యతారూపమైన అదర్నెస్ ఉన్నది లేకపోతే ఎత్ర విశేషణం అనవసరం వ్యర్థం అయిపోతుంది అని ఆరకంగా చెప్పరాదు తమేవా సత్యమిర్ధారిత ఆ ఏకత్వాన్నే ఇంకా అనేక రకాలుగా ఆయన నిరూపిస్తున్నారు తే అంతేకాకుండా ఇంకా ఏమంటే సదేకమేవా ద్వితీయం సత్యం అని షష్ఠే నిర్ధారిత షష్ఠము అంటే ఆరోధ్యాయంలో ఆ సత్ అనేది ఒకటి ఉన్నదని ఆ సత్ ఏకం ఏవా అద్వితీయం అని చెప్పారు సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని ఆరంభంలో వాక్యం అది హే సోమ్య అంటే హే ప్రియదర్శన జగత్తు భాషించటానికి పూర్వం ఉన్నది సత్ ఒక్కటే సత్ సతు మాత్రం ఈ జగత్తు సద్రూపంగా మాత్రమే ఉండేది ఎలాగైతే ఈ నగలన్నీ ప్రకటమవటానికి పూర్వం ఇవన్నీ కూడా బంగారంగానే ఉన్నవి అన్నట్లు ఈ సినిమా తెర మీద కనపడే ఘటనలు ఈ హీరో హీరోయిన్ ఈ దృశ్యములు ఇవన్నీ కూడా వాస్తవంలో కేవలము కాంతి రూపంగానే ఉండివి అని చెప్పినట్లుగా మనకి భాషించేటువంటి జగత్తంతా కూడా కేవలము సద్రూపముగానే ఉండెను ఒకప్పుడు సద్రూపంగా ఉంటే ఇప్పుడే రూపంగా ఉన్నట్టు నగలు కుట్టడ ప్రకటన ముందు బంగారముగానే ఉండెను మంచిది ఇప్పుడు ఎలా ఇప్పుడు బంగారంగా ఉన్నాయా అబంగారంగా ఉన్నాయా బంగారంగానే ఇప్పుడు బంగారంగానే ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సద్రూపంగానే ఉన్నాయి అని చెప్పారు ఆ సత్ని మీరు తెలుసుకుంటే అది ట్రూత్ అవుతుంది తత్స్యం అదే సత్యం సత్ యొక్క జ్ఞానమే సత్యం సో ఐతదాత్మ్యం ఇదకుము సర్వం తత్ సత్యం స ఆత్మ తత్వం శిశ్వేతకేతో వాక్యాలు ఆ విధంగా షష్టంలో ద్వితీయ మాత్రము అంటే రెండవ రెండవది అనేది అసలు కంట్లో కలిగడానికి కూడా లేదు అని అక్కడ నిర్ధారించటమైనది అంటే లవలేశము కూడా రెండవది అనే ప్రసక్తి ఉండదు ఈ అదర్నెస్ సుతరాము ఉండరాదు నేను మెడిటేషన్ చెప్పేప్పుడు ఈ అదర్నెస్ ఉండద్దు అని చెప్పాను మీరు గమనించుంటారు సో అది అక్కడంతా వివేకం ఎండ్ లో Just be. Just be. Do not allow the otherness to come into the picture. Just be. And then, otherness was done, you know. You are not. Otherness was done, you are not. Otherness is done, you are not. Just be. How are you? How are you? How are you? Just try it. Trying is the most all, all important thing. That's all important. తర్వాత ఇవాళ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను మీరు ఏదైనా అన్డిజైరబుల్ సౌండ్ వచ్చినప్పుడు డోంట్ గెట్ డిస్టర్బ్డ్ నాయస్ వచ్చింది అది ఒక ఈశ్వరుడు మనకు ఒక పాఠం నేర్పడం కోసం నాయస్ వచ్చిందని దాన్ని యాక్సెప్ట్ చేయాలి స్వీకరించాలి ఇక్కడ యుఎస్ లో నేను మెడిటేషన్ చెప్తూ ఉంటే ఏవేవో నాయస్లు వినపడ అక్కడ నాయస్ అసలు నాయస్ అసలే ఉండదు దాంతో ఏ కొంచెం నాయస్ అది దృఢంగా వినపడదు ఏదో మైక్రోవేవ్ ఓవెన్ కీ కీ కీ ఎంతో సౌండ్లు చేసినట్టుగా అలా వస్తే వీళ్ళు డిస్టర్బ్ అయ్యేవారు అంటే చికాకు పడేవారు నేను చెప్పాను మీరు అలా చికాకు పడకూడదు ధ్యానం వైపుని ఇంకో వైపుని చికాకు ఇది అమెరికా లక్షణం ఇది మా ఇండియాలో మీరు వస్తే మీకు తెలుస్తుంది మేము చికాకుపడం సౌండ్స్ కి ఏవేవో సౌండ్ నిజంగా మనం చికాకుపడం సౌండ్స్ ఏవోంటూ ఉంటాయి సౌండ్స్ ఒక బిలియన్ పీపుల్ నివసించేటువంటి స్థానంలో సౌండ్స్ చికాకు ఎక్కడ కుదురుతుందండి సౌండ్స్ ఉంటాయి ఉన్నాను కలవ తగ్గించుకుంటా ఉంది వేరే ఒక సంగతి కానీ మన ఇన్నర్ రిజ్యూమ్ ని డిస్టర్బ్ కానివ్వకూడదు కాబట్టి నేనేమని చెప్పానంటే మీరు ప్రాక్టీస్ చేయండి ముందు ఆ రీసెంట్మెంట్ ని అవాయిడ్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఎటువంటి సౌండ్ వచ్చినా నేను డిస్టర్బ్ కాను అనే ఆ మీరు అభ్యాసం చేయండి చెప్పాను వాళ్ళు అభ్యాసం చేశారు చేసి బాగుంది మాకు మీరు మంచి పాయింట్ చెప్పారు అని అన్నారు అది తెలియదు ఇది ఇలాంటివి కొన్ని తెలియదు ఎవరో మహాత్ముడు చెప్పాలి నేను ఎవడో చెప్పింది పట్టుకొచ్చి మీకు చెప్పారు కాబట్టి సో ది అదర్నెస్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఇట్ రిజాల్వ్స్ ఇన్ యు మీరు యాక్సెప్ట్ చేయకపోతే అదో దెయ్యమైపోయి మీరు ఎదుర్కొన్న నిలబడి నా సంగతి యుటాన్ని అడుగుతూ ఉంటాం యాక్సెప్ట్ చేసేస్తే మీలో విలే ఉంటుంది ఏదైనా కూడా అది రహస్యం జీవిత రహస్యం ఎనీవే సో సదేకమేవ అద్వితీయం సత్యం ఇది షష్ఠే నిర్ధారించారు తర్వాత అదృశ్యేనాత్మ్యే నందృశే టిష్టతి రూపమ విజ్ఞాతరమే కీయా ఇలాదిశుద్దిభ్య స్వాత్మని దర్శనాద్యనుపత్తి తర్వాత ఏదో గృహంలో శూన్యగృహంలో తనకి తాను కనపడకుండా పోవడంతో ఏవో దృష్టాంతాలను చెప్పి అక్కడ ఆత్మదర్శనం అనేది ఒకటి ఉంటుందని శూన్య గృహంలో తనను తాను కనబడతాడా కనపడ్డా అంటో ఏదో చెప్పో చూసావా అది అంగీకారం కాదు అదృష్టాంతం ఇక్కడ వర్తించదు ఎందుకంటే శృతి చెప్తున్నది అలా లేదు శృతి చెప్తుందంటే అదృశ్యే అనాత్మ్యే అనిలయనే ప్రతిష్టాం విందతే అని తైత్రీయ వాక్యం ఆ వాక్యం దొరుకుతుంది ఏమని చూస్తున్నాను నేను అదృశ్యం అదృశ్యేనాత్మ్యే నిలయనే భయం ప్రతిష్టా విందే అని తైతియంలో వాక్యం కదం సో అథ సో భయోవతిసో వైస రసగృహ్యేవాయబ్ నందీబతి గోహ్యే వాన్యా ఆత్మ ప్రాణ్యాత్ విదేష ఆకాశ ఆందోన సత్హ్యే వైషస్ుదరంతరం కుతు అథ తయతిహ్యేష ఏతృశ్యేనామీయేయ భయ ప్రతిష్టా వి అథశోభయంగా అది ఆ వాక్య ఆ మొత్తం వాక్యాలు అనే అవి మామూలుగా పదమూడవం అప్పచెప్పుకుంటే మొదటి నుంచి చెప్ప చెప్తాను చూడండి నేను అలా చేశాను ఆ వాక్యం పట్టుకోవడం కోసం అలా చేశాను సో యథాహ్యవేష ఏతస్ ఉదరం అంతరం కురితే అథ తీడు ఈ ఆత్మస్వరూపంలో పిసరంత ఉ అరం అంతరం ఉత్ అరం అంటే అల్పం అనర్థం ఇతంటే అపి ఇతు అరం అంటే అల్పమపి పిసరంత భేదాన్ని తనక దర్శించేటంటే విసరంత భేదం దర్శిస్తే వీడికి భయం తప్పదు అథతస్ భయం ద్వితీయాద్వై భయం రెండోదుండం ఉంటే ఇంక భయం తప్పదంటస్ యూ హేవ్ ఎ సెకండ్ థింగ్ అదర్ దాన్ యూ యూ హవ్ డిజైర్ అండ్ యూ హేవ్ ఫియర్ బస్ అలా కాకుండా అథసోభయో భవతి యదాహ్యే వైష ఏకస్ అలాగా దానికి భిన్నంగా ఎవడైతే ఈ ఆత్మస్వరూపమునందు ఎటువంటి యతస్మిన్ అంటే దీని ఈ ఆత్మస్వరూపం ఎటువంటిది అదృశ్యే దృశ్యము కానిది కంట కంటికి కనపడేది కాదు అంటే దేహాదులు కాదు అనే అభిప్రాయం అనాత్మీయే ఆత్మ అంటే దేహాది కంటికి కనపడేది కాదు అంటే బయట కాదు దేహాది అనాత్మీయే అంటే దేహాదులు కాదు దేహము ఇంద్రియములు మనస్సు అహంకారం వరకు ఆత్మ లాగా అవి చలామణి అయిపోతూ ఉంటాయి ఆత్మ వలే చలామణి అవుతాయి పెరే డేస్ ఆత్మ అవేమి కాదు అదృశ్యే నాత్మ్యే నిలయనే నిలయనం వైకుంఠమును కైలాసమో ఆత్మ వైకుంఠంలో ఉంది ఆత్మ కైలాసంలో ఉంది ఇవన్నీ అంగీకారం కాదు ఆత్మ వైకుంఠంలో ఉంటే ఆత్మ గొప్పదవుతుందో వైకుంఠం గొప్పదవుతుందో వైకుంఠమే గొప్పదవుతుంది రాష్ట్రపతి భవన్ గొప్పదా దాంట్లోకి వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడు గొప్ప రాష్ట్రపతి భవనే గొప్ప కాబట్టి ఓ యాంగిల్లో మరి అదే గొప్ప అదే గొప్ప ఒక యాంగిల్లో సో ఇంకో యాంగిల్లో ఈయన గొప్ప ఉండొచ్చు మరో దృష్టికోణంలో సో అంటే అనిలయమే నిలయనము అశ్విన్ నిలీయతే అశ్వినికి నిలయనం రోజు అయిపోయిన దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో విలీనం అయిపోతాడు దాని ఇంటికి నిలయనం అని పేరు తర్వాత నగకి నెక్లెస్ కి బంగారం నిలయనం అలా కూడా సో అటువంటి నిలయనము అనేదేది లేదు అనిలయనే అటువంటి ఆత్మస్వ అంటే ద్వితీయమనేది లేని ఆత్మస్వరూపములందు ప్రతిష్టానం విందతే కానీ స్థిరముగా ఎప్పుడైతే ఉంటాడో అంటే అదర్నెస్ ద్వితీయం లేని ఎప్పుడైతే వీటి ఉంటాడో అథ సహా అభయంగతో భవతి అప్పుడు మాత్రమే వాడు మోక్షాన్ని పొందుతాడు అని ఆ ద్వితీయ మాత్రాన్ని నిషేధిస్తూ శృతి చెప్పింది తర్వాత తర్వాత శృతి నృషే తిష్టతి రూపమస్య ఇది మహానారాయణోపనిషత్తుల నడోపనిషత్తులోకి కూడా ఇక్కడ ఉంది అక్కడ ఉంది నృశే టిష్టతి రూపమస్య నక్షుషా పశ్యతి క్చ నైనం అంటే మహారాయణోపనిషత్తు వల్లించిన వాక్యం అలా ఉంది సో ఇంకా ఏదో ఉంది నా సందృషే తిష్టతి రూపం అస రూపం సందృషే నతిష్ఠతి ఈ దేవుడికి దేవ దేవుడికి అక్కడ దేవుడంటే ఆత్మే దేవుడు ఆత్మదేవ ఆత్మనే దేవుడు ఉన్నాడే ఆ దేవుడికి రూపం అనేది ఉంటే ఎలా మనం చూడొచ్చు ఇప్పుడు కొత్త ఒకసారి చూసి రావచ్చు అలాగే రూపం అనేది లేకపోతే ఏం చూస్తారు రూపం సందృశే నతిష్టతి సమ్యక్ దర్శనాయ నతిష్టతి చూడడం కొరకు రూపం లేదు దానికి రూపం ఉంటే చూడొచ్చు నా సంతోషే తిష్టతి రూపమశా ఏ ఒక్కడైనా ఏనం చక్షుషా న పశ్యతి కంటితో చూసేది కాదు అని అక్కడ కూడా చూడడం అంటే తెలుసుకోవడం జ్ఞానము ఆ జ్ఞానస్వరూపమైన ఆత్మ ఎందుకు ద్వితీయ మాత్ర నిషేధము ఆ వాక్యం కూడా చేస్తోంది తర్వాత బృహదారండి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తుంది విజ్ఞాతాల మరే కేన విజానీయా అని ఇప్పుడు చూడండి తెలుసుకొనేది ఎప్పటికీ కూడా తెలుసుకునేది తెలుసుకునే ఉపకరణంతో తెలియబడేదాని తెలుస్తుంది తెలుసుకుంటుంది ఇంకా రూపం అనేది ఫిక్స్ అయిపోతుంది నేను కంటితో శబ్దములు తెలుసుకుంటాను అనకూడదు ఎందుకంటే ఉపకరణాన్ని మీరు ఎప్పుడైతే నిర్ధారించారో ఆ ఏది ఆ దృశ్యమేదో అది నిర్ధారతం ఫిక్స్ అయిపోతుంది ఏమండి అదొక పాయింట్ తర్వాత నేను తెలుసుకుంటాను అని మీరు ఎప్పుడైతే అన్నారో నేను ఏమవుతుంది తెలుసుకునే తత్వం అవుతుంది తెలుసుకునేది ఎన్నటికీ తెలియబడదు తెలుసుకునేది ఎన్నటికీ తెలియబడదు తెలుసుకునేది తెలుసుకుంటూనే ఉంటుందంటే ఇప్పుడు ఘటమున్నది ఘటము తెలుసుకునేదా తెలియబడేదా తెలియబడేది అయితే మీరు అనొచ్చు మరి ఘటం తెలియబడేదైతే కన్నే తెలియ తెలుసుకునేదేది కన్ను కాదు అని ఒక ఒక దృష్టికోణంలో మీరు అలా చెప్పినా మళ్ళీ పరిశీలించండి కన్ను తెలుసుకునేదా తెలియబడేదా తెలియబడుతోందా లేదా కన్ను తెలియబడుతోందా కాబట్టి తెలియబడే కన్ను తెలుసుకునేది అవుతుంది తెలుసుకునేది కాబట్టి గతం విషయంలో కన్ను తెలుసుకునేదిలా కనబడిందంటే భాంతి చేత కనపడింది తప్పిస్తే తెలుసుకునేది కన్ను కాదు మనస్సు మనస్సు తెలియబడుతోందా తెలియబట్టం లేదా తెలియబడుతోంది తెలియబడేది గనుక మనస్సు తెలుసుకునేది కాలేదు అలా భ్రమ కలుగుతుంది అలా తెలుసుకునేది భ్రమ కలుగుతుంది ఇంకా అనాత్మ ఎందు ఆత్మ యొక్క అధ్యాస మనస్సు తెలుసుకుంటోంది అంటే మనస్సు తెలుసుకుంటుంది మనస్సు జడం కదా జడమైన మనస్సు తెలుసుకుంటుంది జడమైన కన్ను తెలుసుకుంటుంది సో కాబట్టి అనాత్మ అయినటువంటి దేహేంద్రియాదులు తెలుసుకునుట అనే ఆత్మస్వభావ్యాన్ని ఆరోపించటము ఇది అధ్యాస అనాత్మని ఆత్మాధ్యాస కాబట్టి మనస్సు తెలియబడేది అయితే తెలుసుకునేది ఎందుకు అవుతుంది అవదు మరింక తెలుసుకునేది ఏది అంటే జస్ట్ బీ అని అహమస్మి రూపంగా ఉన్నప్పుడు అహం అనే భావన కూడా విలీనమైపోయినప్పుడు ఇంకా అక్కడ ద్వితీయం ఉండదు అది తెలుసుకునేది అది తెలియబడదు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు దాన్ని మీరు ధ్యానంలో తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు మీకు ధ్యానం కుదిరినట్ట ధ్యానం చెడిపోయినట్ట ధ్యానం చెడిపోయినట్టు అంచేతనే ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ధ్యానం ఉన్నట్టయినట్టయినట్ట దానంతట మీకు తెలియకుండా లేస్తే అది వేరే సంగతి అది మీకు తెలిసి లేచిందంటే అవర్నెస్ వచ్చేసింది ధ్యానం పోయింది అయితే ఆరంభావస్థలో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్టు సమ్ ఎక్స్టెంట్ ఇది కొంత మనస్సుకి ప్రశాంతిని కలిగించడానికి ఇనీషియల్ స్టెప్స్ లో ప్రాక్టీస్ చేయొచ్చు అంతవరకు అంగీకారం ఎప్పుడు కూడా ప్రతిదానికి ఒక స్థాయిలో అంగీకరించవచ్చు ఇక్కడ అంగీకరించాం కదా అని దాన్నే మోసుకుంటూ బతుకున్నంత కదా దాన్నే మోయమంటే కూడా ఏదో దేహం అనాత్మను అంగీకరించాం కదా అని అనాత్మకే మీరు తత్వవశీ దగ్గర కూడా అనాత్మను అలా నిలబెట్టమంటే కుదరదు అది ఎలా కుదురుతుంది ఏదో అంగీకరిస్తాం ఒక లెవెల్లో అంగీకరిస్తున్నాం నా సరే కానివ్వండి అంటాం సరే కానివ్వండి అంటే అదే ఒక శిలా శాసనం చేసి వాడిని ఎదుగురు పెడతారంటే ఎక్కడ ఒప్పుకుంటారు ఒప్పుకోం అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ గెట్స్ రిజెక్ట్ కాబట్టి ఇప్పుడు మీరు శ్వాస చేసేప్పుడు గ్యాప్లోంచి శ్వాస వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆత్మే గ్యాప్ అని మీరు అలా అంటే కుదరదు ఏదో ఓ సందర్భంలో అలా చెప్తాం అల్టిమేట్ గా గ్యాప్ అనేది ఏం లేదు గ్యాప్ అనేది ఏమైనా ఉంటుందా ఉండదు దర్ ఈస్ నథింగ్ లైక్ ఏ గ్యాప్ గ్యాప్ అనే ఒక భ్రాంతి కలుగుతుంది అంతకుముందు దాని తర్వాత ఏమో ఆ మధ్యలో ఉన్నదానికి గ్యాప్ అనే భ్రాంతి కలుగుతుంది ఇస్ దేర్ ఏ థింక్ ఆల్డ్ విండో దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో థింక్ ఆల్డ్ విండో విండో అనేది ఏమో ఉండదు ఉనికి మన భ్రాంతి విండో అనేది ఒకటి ఉందనే కూడా కప్పి వేస్తూ ఉంటుంది ఆవరణ కప్పి వేసి దాని పేరు గోడ ఒక స్థాయి వరకు కప్పేసి ఓ చోటకు వచ్చేట్లకి కప్పి వేయకుండా ఉంటుంది కప్పి వేయడం మానేస్తుంది చేత విండో అనేది ఏమీ లేదు ఆవరణ అభావం తప్పించి విండో అనేది ఏమీ లేదు విండో పెట్టాలనుకోండి ఏం చేస్తారు గోడలో విండో పెట్టాలనుకోండి నేను ఫ్రేమ్ గురించి మాట్లాడటం లేదండో ఫ్రేమ్ గురించి మీరు చింత చేయకండి ఎగ్జాంపుల్ని ప్రాపర్ స్పిరిట్ లో అర్థం చేసుకోవాలి విండో పెట్టాలండి గోడ కట్టాలండి ఏం చేస్తారు మేస్త్రీని పెడతారు ఇటకలు పెడతారు సిమెంట్ పెడతారు గోడలో విండో పెట్టాలి మేస్త్రి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం కొనుక్కురావాలి ఏమో కొనుక్కురావట్లేదు అడిగి చెప్పేవో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇటకలు పెట్టద్దు అని చెప్తే ఆయన పెట్టడం మానసింది అదే విండో కాబట్టి విండో అనేది ఉంటే ఫ్రేమ్ ఎందుకు పెడతా ఉంటే ఆ రాకుండా ఉండడం కోసం ఫ్రేమ్ పెడతాం ఫ్రేమ్ కూడా గోడలో భాగం కానీ విండోలో భాగం కాదు ఫ్రేమ్ విండోలో భాగం అయితే మీరు చూడడానికి అడ్డు వస్తుంది అడ్డు రాదు కదా ఫ్రేమో అలాగనమాట ఎనీవే కాబట్టి ద్వితీయమనేది లేదు విజ్ఞాతారమరే కేన విజానీయ ఆ తెలుసుకొనేది అది ఎన్నడూ తెలియబడదు తెలుసుకొనే దేంతో తెలుసుకుంటావు నువ్వు అని అడుగుతున్నావు పంచదారకి తీపిని నువ్వు దేంతో తీసుకొస్తావ ఎలా తీసుకొస్తావు తీపిని పంచదారికి దేంతో తీసుకొస్తావు ఇప్పుడు పిండికి తీపి తీసుకురావచ్చు పంచదారం వేసి పంచదారికి తీపి తీసుకురా ఎలా తీసుకొస్తాం కుదరతుండే వీడి వీడి నాలుక మీద ఉండే దోషం చేత పంచదారి తీగ లేదని వీడి అజ్ఞానం చేత అనాలి కానీ పంచదారు తీగ లేదన్నాడు ఒకడు జ్వరం వచ్చిన వాడు పంచదారు నోట్లో వేసుకుని తీయగా లేదన్నాడు అది తీయగా చేసి ఇవ్వమన్నాడు ఇప్పుడు ఏం చేస్తారు కాబట్టి విజ్ఞాతారం అదే కేన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను ఏమిటి తెలుసుకునేది ఆత్మస్వరూపాన్ని దీనితో తెలుసుకుంటాం మరైతే అలాగా మరైతే ఆత్మజ్ఞానం అంటే ఏంటి నేను ఈ పాఠంలో చెప్తున్నా సెల్ఫ్ నాలెడ్జ్ గురించి పాఠం చెప్తున్నా యుఎస్ లో పాఠం చెప్తుంటే ఒక హాలెండ్ నుంచి ఒక ఒక యంగ్ లేడీస్ ఈ వాజ్ అటెండింగ్ ఈ క్లాసెస్ వెరీ రెగ్యులర్లీ పుజ స్వామీజీ నాకు అప్ప చెప్పారు ఆమె మన అమృతానందం అయ్యే అమృతానందమయ్యి అమ్మగారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉండేది ఏదో చదువుతూ ఉండేది అమ్మాయికి ఆమె అమేయ అని పేరు పెట్టారు అమృతానందమయ్య పెట్టారు అమేయ ఆమె ఇంటి పేరు వ్యాన్ శాండిక్ హాలండ్ సో ఆమె షీ అటెండెడ్ షీ కేట పూజ స్వామిజీ అని స్వామిజీని అధికారులు పంపించారు ఈ మూడు నెలల కోర్సు అటెండ్ చేసింది ఆమె ఆమె ఈ పాఠం అంతా విని నన్నో ప్రశ్న అడిగింది అంటే అంటే ఇнга శివు నాట్ అంటే సెల్ఫ్ నాలెజ్ అన్నమాట అంటే స్వామిజీ యు మీన్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెల్ఫ్ నాలెజ్ అన్న అడిగిం అంటే అప్పుడు చెప్పండి yes you got it there is nothing like self knowledge మరి అయితే ఆత్మజ్ఞ సెల్ఫ్ నాలెజ్ అంటే ఏడ తెలుసునా మరి అయితే సెల్ఫ్ నాలెజ్ అనే పదప్రయోగం చేస్తాం సెల్ఫ్ నాలెజ్ ని పదప్రయోగానికి అర్థం ఏంటంటే నేను ఇక్కడ కూర్చున్నాను సెల్ఫ్ ని తెలుసుకుంటున్నాను ఇగో ఘటన తెలుసుకున్నా టక సెల్ఫ్ ని తెలుసుకున్నాను అంటే అది ఇంకా సెల్ఫ్ అవుతుంది అలాంటి సెల్ఫ్ నాలెడ్జ్ ఏమి ఉండదు ఘటనాలెడ్జి లాగా పాట్ నాలెడ్జి లాగా సెల్ఫ్ నాలెడ్జ్ ఏమి మరి అయితే సెల్ఫ్ నాలెడ్జ్ ఏమిటి అని అడిగి అడిగితే దానికి నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు కూడా గమనించండి నో వాట్ ఆల్ యు ఆర్ నాట్ దట్ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ ఏ సర్వము నీవు కావో అది తెలుసుకో అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మ నిర్విశేషత్వాగమాత్రన్ని అనుకున్నామే అంచేతనే ఇప్పుడు మీకు దశశ్లోకి యొక్క అర్థం మీకు తెలుసుకోవాలి దశశ్లోకిలో ఏం చెప్పారు ఆత్మ ఎలా ఉంటుందో చెప్పారు ఎలా చెప్పారు ఆత్మను ఎలా చెప్పారో దశశ్లోకిలో ఆత్మ ఏదేదైతే కాదో అవన్నీ చెప్పారు అంతే చెప్తారు అవన్నీ చెప్పి ఆత్మ ఫలానా అని చెప్పరు ఆత్మ ఫలానా అని చెప్తే పోయిందంటే అయిపోయినా అక్కడతో ఇంకా ఆత్మ కాదు అనాత్మ కాబట్టి సెల్ఫ్ నాలెడ్జ్ కన్సిస్ట్స్ ఆఫ్ నోయింగ్ వాట్ ఆల్ యూఆర్ నాట్ సెల్ఫ్ అంటే యూ కదండి లేకపోతే వాట్ ఆల్ సెల్ఫ్ ఈజ్ నాట్ నేతి నేతి త్యాదేశ ఆదేశం అంటే ఉపదేశం ఉపనిషత్తుల యొక్క ఉపదేశం అంతా కూడా ఉంటుంది నా నకారముల పట్టి నాని సమాసంలో ఆ ఉంటుంది అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా రసం అక్కడ అరసం అది నిత్యం అగంధవ చెయత్ అది ఆత్మ దాంతో మీకు పాజిటివ్ స్టేట్మెంట్ ఏముంది తథా ఎత్తు అవేం పాజిటివ్ కాదు అశబ్దం అస్పర్శం అరూపం అరసం అవ్యయం అగంధవత్ అలాగే ఉంటుంది మీరు బృహదారణ్యకం తీసి చూస్తే ఈ లిస్ట్ ఉంది అస్థూలమనను ఆ హరస్వం అదీర్ఘం అలాగే ఉంటుంది ఆ లిస్ట్ అంటే ఏమిటనమాట వాట్ ఆల్ యూ ఆర్ నాట్ యు నో అంతేగాని వాట్ యు ఆర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు నో ఇట్ యు వాట్ యు ఆర్ యు డోంట్ నో యువర్ సెన్ దెర్ ఇస్ నథింగ్ లైక్ నోయింగ్ యువర్ self, కాబట్టి విజ్ఞాతారముడే కైన విజ్ఞానీయ విజ్ఞా తెలుసుకునేదాన్ని ఇంక దేంతో తెలుసుకుంటావు అంటే తెలుసుకోవడము సంభవము కాదు అని ఆత్మయందు తెలియబడుతా తెలుసుకునేది భేదము అధికరణము అధికర్తవ్యము ఇలాగంటి భేదాలేమీ లేవు అని ఇంకా ఎత్రకీనూ అన్యతికి సార్థక వాటికి సార్థకతో చెప్పకుండానే ముందు సిద్ధాంతం చెప్తున్నారు అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండిల్ చేస్తాం అంటే అర్థం ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో ఆ అద్వయ స్థితికి చేరుకోవటంలో మార్గం ఏంటంటే ముందు వివేకంతో పని వివేకం అనేది ఎలా ఉంటుందంటే మనిషి ఇటు కాకుండా టూ కాకుండా మధ్యలో వేలాడుతూ ఉంటాడు ఎలాగా ఇప్పుడు చూడండి జగత్ అనేది ఏది భాషిస్తుందో వాస్తవంలో అది నాయందే భాషిస్తుంది ఘటం భాషించింది అంటే నా ఎందు ఘటం భాషిస్తుంది శబ్దజ్ఞానం కలిగింది అంటే నాయందు శక్తి జ్ఞానం కలుగుతుంది దీని కూడా ఒక మెడిటేషన్ చేయిద్దామని నేను అనుకున్నాను ఎప్పుడో చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు ఆ మూడు రావాలండి మెడిటేషన్కి మూడు రావాలి ఎనివే సో కాబట్టి ఇప్పుడు జగత్ అనేది స్వరూపంలో అంతర్భాగమై ఉందా నాకంటే భిన్నంగా ఉందా నా స్వరూపంలో అంతర్భాగమై ఉంది కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ ఎక్స్టర్నల్ ఎవ్రీథింగ్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంటర్నల్ టు మీ ఇది ఒక దర్శనం ఇంకొక రకంగా చూడండి అహంకారము నేనా కాదు బుద్ది కాదు నేను కాదు మనస్సు నేను కాదు నాకంటే భిన్నమే కదా అనాత్మ కదా ఇంద్రియములు నేను కాదు దేహము నేను కాదు జగత్తు నేను అంటే అటు మీకు రెండు స్థితులు నిర్మాణమయ్యాయి అయితే అన్నీ నేనవుతాను లేకపోతే ఏది నేను కాను ఏది నేను కాను ఇస్ ది ఫస్ట్ స్టెప్ దీంట్లో మళ్ళీ కరెక్ట్ స్టెప్ మీరు అన్ని నేనవుతాననేది ఫస్ట్ స్టెప్ ఎందుకు అవుతుంది అది మోక్షంది సర్వాత్మ భావం ఏది నేను కాను ఏది నేను కానంటే అర్థమే ఈ ఘటన నేను కాను అని ఘటన నేనని అనుకునే సందర్భంలో నేను కాను ఎవడైనా అనుకుంటాడా ఘటన నేనని అనుకో మరి ఏది నేను కానంటే అర్థం ఏంటి అంటే దేహము నేను కాను ఎందుకంటే ప్రసక్త్య నిషేధ ప్రసక్తి ఉండాలి నిషేధించాలంటే అభే అభి నాకు కాఫీ అక్కర్లేదండి ఏంటి కాఫీ ఎవరు ఇస్తున్నే అక్కర్లేదండి అని ఇస్తుంటే కాఫీ ఆఫర్ చేస్తుంటే వద్దన్నారు చెప్పి మీ ఇంటికి వచ్చి కూర్చొని అప్పు నా కాఫీ నేను నాకు అక్కర్లేదంటే అంటే అక్కర్లేదంటే కావాలన్నట్ట ప్రాబ్లం ప్రసక్త సేవ నిషేధ ఘటన నేను కాదని చెప్పకూడదు అయ్యో నేను ఎంత ప్రికాషన్ తీసుకుంటానో అంత ఇప్పుడు ఈ రోజుకి ఈ లాస్ట్ డేట్ ఎక్కడో ఒక్క ఫైవ్ మినిట్స్ నేను మారుద్దామని అనుకున్నాను ఐ మిస్ డేట్ పట్టుండు శర్మ గారు క్యాసెట్ తీసుకోండి ఇవాళ ఈవేళ బిగినింగ్ ఈవేళ ఈవేళ ఏదో కొంత దాకా ఉంటుంది దీంట్లో ఇంక ఇప్పుడు రికార్డు జాయిన్ కంపేర్ విత్ క్యాసెట్ రికార్డు చేసినవి మీరు భద్రం చేయండి ఫైల్ పెట్టి మెడిటేషన్ కూడా రికార్డు చేశాను ఒకటి రికార్డు చేశాను ఒకటి మిస్ అయ్యాను అది కూడా ఫైల్ పెట్టి భద్రం చేయండి మెడిటేషన్ రేపు మళ్ళీ ఫ్రెష్ గా తీసుకురా అలాగే అవన్నీ వర్కౌట్ చేసి నేను ఒక సిస్టమ్ బాగా చేశానని అనుకుని ఆలోచన చేసి చేసి చేసి అది దాన్ని కాబట్టి విజ్ఞాతారమరే కేన విజయాలీయా ఇద్యాది శ్రుతిభ్య స్వాత్మని దర్శనాది అనుపత్తి కాబట్టి తన్ను తాను తెలుసుకుంటూ ఉండటము ఈ వ్యవహారమేమి కూడా ఆత్మస్వరూపంలో కుదరదు అని చెప్పే ఆత్మస్వరూపంలో దిర్ ఇస్ నథింగ్ లైక్ నోయింగ్ జస్ట్ బి జస్ట్ బి అంతే జస్ట్ ఏం జస్ట్ బి ఎవరు చేస్తారు చేసినవి దాకా చేసినవన్నీ ఏముద్ధరించింది జస్ట్ బీ నేర్చుకోవాలండి ఎంతసేపు ఏం చేయమంటారు ఇది ఏం చేయమంటారంటే మనస్సు ఎలాంటిదంటే పూర్వానికి దెయ్యం ఒకటి ఉండేది ఒకటి అధీనంలో దానికి ఏదో చెప్తూ ఉండాలి పని ఆ దెయ్యానికి పని చెప్పాలి పని చెప్తే ఆ పని చేసుకొస్తుంది పని చెప్పకపోతే నాకు పని చెప్పమంటుంది పని చెప్పకపోతే వాడిని తినేస్తుంది పని చెప్పలేదనుకోండి వాడిని తినేసుకుంది తన తాను రక్షించుకోవాలంటే వాడు ఏం చేయాలి ఆ దెయ్యాని కోపం చెప్పాలి దాన్ని దాన్ని పనులు పెట్టాలి మన మనస్సు ఆ దెయ్యంలాగా తయారైపోయింది దాన్ని ఎప్పుడేదో పనిలో పెట్టాలి దాన్ని పనులు పెట్టలేదనుకోండి అది మన తినేస్తుంది అంటే మన తినేస్తుందంటే మనకి శాంతి లేకుండా చేసేస్తుంది ఎప్పుడో ఏదో పెడుతూ ఉండాలి మనిషి ఇలా దీంట్లోనే మళ్ళీ మోక్షం ఉంటాడు ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం సో ఈ విధంగా నువ్వు చేసిన కర్మలు చాలు ఇనఫ్ కర్మలు చేశావు జస్ట్ బి ఈ స్థాయిలో జస్ట్ బి కర్మ చేయాలంటే ఆ సమాచారం వేరు ఆ సందర్భం వేరు ఇక్కడ మీరు చేయాల్సింది జస్ట్ బి దట్ ఈజ్ హౌ యూ విల్ నో యువర్ సెల్ఫ్ బై డూయింగ్ యువర్ సెల్ఫ్ అని తెలుసుకునే పక్షంలో ఈ పాటికి హండ్రెడ్ టైమ్స్ ఓవర్ తెలుసుకుని ఉండాలి బోల్డ్ అని చేసి చేసి చేసి ఏం తెలిసింది ఏమీ తెలియదు చేయటం కర్మ వల్ల ఏమీ తెలియదు అని తెలిస్తే మీకు బాగా తెలిసిందండి అంతకంటే కర్మ గురించి నేర్చుకునేది లేదు ఫస్ట్ సో అన్య అన్యదర్శనము కుదరదు అని సిద్ధాంతాన్ని చెప్పారు మరి సిద్ధాంతం చెప్తే ఆ సిద్ధాంతం కాబట్టి ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చెప్తున్నాను సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ దట్ ఈజ్ వివేక ఎవ్రిథింగ్ ఈజ్ ఇంటర్నల్ టు ఆత్మ దట్ ఈజ్ సర్వాత్మ భావ ఈ రెండూ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్ అనే రెండు స్టెప్పులు కూడా అంటే వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ ఈ రెండు స్టెప్పులు కూడా అవి ది హ్యాంగ్ ఆన్ ది ఐడియా దట్ దర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఒక ప్రపంచము ఒక జగత్ అనేది ఉంది అనే ఐడియా మీద ఈ రెండు స్టెప్పులు ఆధారపడి ఉంది అది ఏది నేను కాదు దేహం కూడా నేను కాదు దేహం కూడా జగత్తులో భాగమే మనస్సు కూడా జగత్తులో భాగమే కాబట్టి సూక్ష్మ కాబట్టి ఇదేది నేను కాదు అనే అనే నిష అనే వివేకము దేని మీద ఆధారపడి జగత్తు ఉన్నది అనే ఐడియా మీద ఆధారపడి ఇదంతా నేనే ఇదంతా నేనే అహమిదం సర్వం ఆత్మైవేదం సర్వం అనేది కూడా అనే ఐడియా అనే అనే జ్ఞానం కూడా దేని మీద ఆధారపడింది జగత్తు ఉన్నది అనే ఐడియా మీద ఆధారపడింది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఐ ఆమ్ నన్ ఆఫ్ దిస్ సెకండ్ స్టెప్ లో ఐ ఆమ్ ఆల్ ఆఫ్ దిస్ అని తెలుసుకున్న తర్వాత అల్టిమేట్లీ యు గివ్ అప్ ద కాల్ అండ్ జస్ట్ బి ఆ రెండు స్టెప్లు కూడా పోతాయి జస్ట్ బి అంటే ఎందుకంటే I am all of this sarna, I am none of this sarna, you are conscious of this. Disconsciousness is the same as the nishayadhanga and the sarvatma-phavanga. Disconsciousness is the same as the nirvisesha atma-cretanya in the middle of the steps. These steps are the same as the other steps. And the other thing, Allah said to yourself, you remain what you are. Nirvisesha atma-svarukullam nilichi onedem onte, మీ యథార్థ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు ఈ యథార్థ స్వరూపంలో ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రస్తుతంలో ఆ రూపాన్ని రెత్తిమీద పెట్టుకుని కూర్చొని ఉన్నాం మీ యథార్థ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు అని చెప్పడం జరుగుతోంది సరే బానే ఉందండి మీరంతా బానే చెప్పారు ఈ యత్ర అనే విశేషణానికి మీరు అర్థం చెప్పలేదు అనేది వస్తుంది ఎత్రేతి ప్రాప్తం ఎత్ర అనే విశేషణం వ్యర్థము ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపంలో రెండవది లేదు అన్నప్పుడు ఇంక ఎత్ర ఎందుకు భూమ నిర్వచనం ఎలా చెప్తారంటే న పశ్యతి భూమ అని చెప్పండి ఎత్ర ఎందుకు అంటే దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఇంకా లూజెండ్స్ అన్నింటినీ కూడా టైప్ చేసేస్తే మనకి సిద్ధాంతం సెటిల్ అయిపోతుంది అవిద్యాకృత చూడండి అవిద్య అనేది ఒకటి ఉంది వీటికి ఈ శాస్త్రం ఎవరికి బోధిస్తున్నారు అజ్ఞానికి బోధిస్తున్నారు అజ్ఞానికి శాస్త్రం అక్కర్లేదు కదండి అజ్ఞాని కోసమే కదా శాస్త్రం ఇప్పుడు మందెవడికి రోగం ఉన్నవాడికి సో అజ్ఞానికి శాస్త్రం బోధిస్తున్నప్పుడు అజ్ఞానం అనగా ఏమి భేదం ఉండడమే అజ్ఞానం కాబట్టి అజ్ఞానంలో ఉన్న భేదాన్ని అనువదించి నిషేధించాలి భేద నిషేధం చేయాలంటే భేద నిషేధాన్ని చేస్తారు భేద నిషేధం చేయాలంటే ఏమంటే భేదం ఉందా లేదా భేదం ఉంటే నిషేధం లేదండి ఉన్న భేదాన్ని ఎలా నిషేధిస్తారండి నిషేధం చేయడం కూడా లేని భేదాన్ని నిషేధించాల్సిన అవసరం ఏమిటి థంబుల్ చెప్తా అది బాగా గుర్తుపెట్టుకోండి ఇది హిందీలో చెప్తా ఎందుకంటే నేను మహాత్ముడు హిందీలో చెప్పగా విన్నా సో చెప్పుకుంటారు హిందీలో చెప్పుకుంటారు తర్వాత ఏం చెప్తాను అజ్ఞాన్ సే జో భాస్త హై ఓ అసల్మే నహి హిందీ వాక్యం అదాన్ని బంగారు అక్షరాల్లో లిఖించి అక్కడ పెట్టేసుకోవచ్చు అంత బలమైన వాక్యం అజ్ఞాన్ సే జో భాస్తా హై ఓ అసల్ మే నహి హోతా హై అంటే అజ్ఞానం వల్ల ఏది కనబడుతుందో అది వాస్తవంలో ఉండదు ఇప్పుడు భేదం అజ్ఞానం వల్ల కనపడింది అంటే వాస్తవంలో ఉండదు దీన్ని నిషేధించాలా అక్కర్లేదా అజ్ఞానం ఉన్నంత సేపు నిషేధించాలి అజ్ఞానం పోయిన తర్వాత నిషేధించడం అనవసరం కాబట్టి అజ్ఞానికి శాస్త్రాన్ని బోధిస్తున్నారు కనుక అజ్ఞానావస్థలో భేదం భాషిస్తోంది కనుక ఆ అజ్ఞానమునందు దర్శించబడే భేదాన్ని అపేక్షగా చేసుకుని దాన్ని నిషేధించటం కోసం ఇక్కడ ఎత్ర అని చెప్పారు భేదాన్ని నిషేధించాలంటే అనువదించి నిషేధించాలి భేదాన్ని చెప్పి నిషేధించాలండి నా అనాలంటే ఏది ఏదో చెప్పి అప్పుడు దాని పక్కన నా పారేయాలి ఆ ఏదో చెప్పి నిషేధించినప్పుడు ఆ ఏదో భాషించింది అవ్వాలి లేనిది భాషించింది అంటే అజ్ఞానం చేత భాషించింది అవ్వాలి కాబట్టి అజ్ఞానం చేత భేదం భాషిస్తే ఆ భేదాన్ని అనువదిస్తూ ఎత్ర అనే పదాన్ని వేశారు ఎత్ర ఏ ఆత్మస్వరూపమునందుైతే వాస్తవంగా లేకున్నా జగత్తు భాషించిందో ఆ జగత్తు ఆత్మస్వరూపమునందు లేదు అని నిషేధం చేశారు ఎత్ర నాణ్య పశ్చితే అంటే అయినా త్రాడునందు పాము లేదురా అని చెప్పారు త్రాడునందు పాము లేదని ఎందుకు ఎందుకు చెప్పడం ఎందుకంటే తెలుస్తూనే ఉంది కదా అంటే తెలుస్తూనే ఉందంటే వాడు త్రాడు చూసి పాముని భ్రమపడ్డాడు వాడు అజ్ఞానాన్ని మనస్సులో పెట్టుకుని తాడునందు పాము అందుకే అజ్ఞానం లేకపోతే ఎందుకు చెప్తాను అలాగే ఏ భూమయందైతే అన్యత్ భాషించిందో అజ్ఞానం చేత ఆ అన్యత్ వాస్తవంగా లేదు అని చెప్పడం కోసమని భేదాన్ని ప్రకటించే ఎత్ర అనే పదాన్ని ప్రయోగించారు అంతేగాని స్వరూపంలో ఎత్ర అనే పదమునతో స్థానముందని అభిప్రాయం కాదు యథా సత్యైకత్వాతీయబుద్ధి ప్రకృతమపేక్ష్య సదేకమేవాతీయమితి సంఖ్యానర్హమ్యతే దీనికి ఇంకో దృష్టాంతం చెప్తున్నారు ఇప్పుడు చూడండి అసతున్నది చాంద్రజ్ఞం ఆరో అధ్యాయంలో చెప్పిన సత్తున్నది అదియే సత్యం అది ట్రూత్ అది అది రెండవది లేని ఏకము ఏకత్వము దాని ఎందు ఏకత్వాన్ని చెప్పారు అద్వితీయత్వం అనే అభిప్రాయం ఏకత్వం అంటే సో రెండవది దాని లేదు అది తెలుసుకోవాలి అది ప్రకృతం టాపిక్ అది బోధించదగిన విషయం అది ఇప్పుడు సతునందు రెండవది లేదు ది సెకండ్నెస్ ఆర్ అదర్నెస్ దాని ఎందుకు లేకపోతే దానికి సంఖ్యకి యోగ్యత ఉండదు సంఖ్య అంటే పరిగణనము లెక్కించుట లెక్కించుట అనే దానికి యోగ్యత ఎప్పుడు వస్తుందంటే లెక్కించుట అనేటువంటి ప్రక్రియకి సందర్భం యోగ్యత అంటే సందర్భం ఎప్పుడు వస్తుంది రెండవది ఉంటేనే లెక్కించుట అనే సందర్భం ఉంటుంది అంచేతనే ఎవడైనా ఆకాశాన్ని లెక్కిస్తాడా లెక్కించు ఎందుకని ఆకాశము రెండవది లేనిది ఏమంటే పృథివీ అని ఎవడైనా లెక్కిస్తాడా పృథివిని లెక్కిస్తాడా లెక్కించడు ఎందుకని పృథివీ రెండవది లేదండి అది ఒక్కటే అది గ్రహము అంటే లెక్కిస్తాడు గ్రహము అంటే ఎందుకని గ్రహాలు చాలా ఉన్నాయి ఇదో గ్రహం అదో గ్రహం అదో గ్రహం అల్లుడు కూడా ఒక గ్రహం సో ఏ జామాత దశమ ఇప్పుడు ఏకాదశ గ్రహ అని ఆలోచన ఎందుకంటే పదో గ్రహం కనిపెట్టారు ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నప్పుడు జామాతని పదో గ్రహం ఉన్నారు ఇప్పుడు పది ఉంటే ఏమన్నా ఏకాదశో గ్రహ అనాలుషం ఉంటుంది కాబట్టి గ్రహానికి లెక్క ఉంటుంది ఎందుకని గ్రహముల్లో అనేకత్వం ఉంది కనుక పృథివీకి లెక్కే ఉంటుంది లెక్క లెక్క ఏకము అని అంటారు ఏకా పృథివీ ఒక్కటే పృథివీ ఏదో ఒక అపేక్షతో కంటారు డ్యూ టు సమ్ రిఫరెన్స్ పాయింట్ అలా అంటారు సత్ కూడా అటువంటిదే పృథివీకి ఆకాశానికే సంఖ్య కుదరకపోతే సత్తుకు కుదురుతుందండి సంఖ్య సత్తులో సంఖ్యకి అసలు స్థానమే లేదు పరిగణనానికి అసలు ఏమీ సందర్భం లేదు అయినా కూడా వీడి భేద దృష్టిని మనస్సులో పెట్టుకుని వీడి భేదబుద్ధి అపేక్షంగా దాని ఎందు ఏకత్వాన్ని ఆరోపిస్తారు అది ఒక్కటే అంటారు రెండోది ఉంటేగా ఒక్కటే అని చెప్పడానికి అయినా కూడా వీడి భేద దృష్టియా అలా ఒక్కటి అని రెండవది అని అని అది లేదు అని చెప్తారు అద్వితీయము అని చెప్తారు సో ఈ సంఖ్యా మొదలైనవి దానిలో ప్రవేశపెట్టి మాట్లాడతారు మాట్లాడుతున్నారంటే అర్థం దాని ఎందు భేదముందని చెప్పడం ముందు తాత్పర్యం కాదు అజ్ఞాన కల్పితమైన భేదము నిరాకరించట తాత్పర్యం ఇక్కడ యత్ర అనే సప్తమే విత్తు కూడా అట్టిది ఏమం భూమి ఏకస్మిన్నేవాత్రేటి విశేషణం కాబట్టి ఎకస్మిన్నేమో భూమి ఉన్నది ఒక్క భూమా ఇక్కడు ఎత్ర అన్నారంటే రెండు ఉండాలని కదా వీడు బెంగా ఎక్కడా అంటే రెండుంటేనే ఎక్కడా అనే ప్రశ్న ఉంటుంది రెండుంటేనే అక్కడా అనే మాట ఉంటుంది ఇక్కడ ఎత్ర అన్నారు కాబట్టి రెండు రెండేళ్ళు లేవు అజ్ఞాన కల్పితమైన భేదాన్ని పురస్కరించుకుని ఎత్ర అని ఏ సినిమా తెరయం ఇన్ని అనేకము కనబడుతున్నాయో అన్నాం అక్కడ సినిమా తెర ఎందు అనేకము అజ్ఞానం చేత ఉన్నాయని అనుకుని భ్రమపడ్డవాడిని ఉద్దేశించి నాయన వేలు లేవురా అని చెప్తున్నారు తప్పిస్తే అక్కడ ఎత్ర అంటే అదేదో అధిష్టానం అయిపోయినట్టు దాని ఎందు వచ్చి డ్యాన్స్ చేసేస్తున్నట్టు అదంతా యథార్థమైన అభిప్రాయం అలాగే ఇక్కడ కూడా భూమ ఒక్కటే అద్వితీయమే రెండవది లేనిదియే అయినా కూడా అజ్ఞాన కల్పిత భేదాన్ని పురస్కరించుకుని ఆ భూమ ఎందు అనే విశేషణాన్ని వేసినారు దాంట్లో తప్పేం లేదు అన్యదర్శనానువాదేన భూమ్న తదభావత్వక్షణ వివక్ష న్య పశ్యతీతి విశేషణం ఇప్పుడు ఇంకా అన్యత్ అన్యత్ అనే విశేషణ అర్థం చెప్పేసి సమాధానం అన్యతనుంది కదా అవిద్యావస్థలో వీడు అన్యదర్శనం చేస్తాడు అవిద్య అజ్ఞానావస్థలో ఇతరమును భావిస్తూ ఉంటాడు పుణ్యదర్శనం చేస్తాడు ఇప్పుడు మీరు సపోజ్ రామ అనే శబ్దాన్ని విన్నారనుకోండి ఈ రామ అనే శబ్దాన్ని మీరు విన్నప్పుడు మీరు విన్నప్పుడు ఆ శబ్దము మీలో అంతర్భాగంగా ఉందా మీకంటే భిన్నంగా ఉందా మీలో అంతర్భాగంగా ఉంటుంది అంతే కదండి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళి వా అనే శబ్దాన్ని వినండి మీరు అనుకుని విన్నా లేకపోతే ఇంకొళ్ళు అంటే విన్నా వినండి లేకపోతే ఏదైనా శబ్దాన్ని వినొచ్చు ఇని ఇది మీరు గమనించాలి ఇప్పుడు ఈ శబ్దము ఏదైతే నేను వింటున్నానో ఇది నాలో అంతర్భాగమై నేనే అయి ఉందా నాకంటే భిన్నంగా ఉందా అని మీరు అభ్యాసం చేయండి నేను మీకు విషయం చెప్పేస్తున్నా నీకంటే భిన్నంగా ఉంటే మీరు ఇలా వింటారండి నీకంటే భిన్నంగా ఉంటే మీరు వింటారా నేను లడ్డూ తిన్నాను అంటే ఇప్పుడు ఆ లడ్డూ నాలో భాగంగా ఉందా నాకంటే భిన్నంగా ఉండే సో శబ్దాన్ని మీరు విన్నారంటే అది మీలో అంతర్భాగం అయిపోతేనే మీరు వింటారండి లేకపోతే మీరెక్కడ వింటారు కాబట్టి ఇప్పుడు నేను శబ్దమును విన్నాను అంటే నాలో శబ్దం అంతర్భాగం అయిపోయింది ఇక్కడ ఉన్న దీన్నే మాయ అన్నారు మాయ అంటే కొందరికి ఇబ్బంది మాయావాదుని అయ్యా మ్యాజిక్ ను చూసి మాయ అనకపోతే ఏమనమంటారా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చూడండి రామా శబ్దాన్ని నేను విన్నాను ఆ శబ్దం నాలో అంతర్భాగం ఇప్పుడు రామా శబ్దం నాలో అంతర్భాగం అయింది కాబట్టి అంతకు ముందున్న నేను కొంచెం ఉబ్బిందా లేకపోతే నేను నేనులాగేనే ఉందా నేను లాగే అలా శబ్దం విన్నప్పుడల్లా అది అలా ఉబ్బుతుంటే ఈ పాటికి అసలు ఏమైపోయేదో అను అంటే అర్థం ఏమిటనమాట నేనులో భేదం లేకున్నా భేదం భాషించిందని అర్థం అలా అదే మాయ అంటే నిజంగా నేనులో భాషించేదంతా కూడా నేనులో భాగం అయిపోతుంటే నేను అది పొట్ట ఉబ్బిపోతుంది దానికి నేను ఇంకా నిలబడలేకుండా అయిపోతుంది సినిమా తెర మీద కనపడ్డవన్నీ దానికి అతికేసుకుంటుంటే ఇంకా సినిమా తెర దాన్ని ఏం చేయాలో అర్థం కాదు సినిమా తెర మీద మంటలు వచ్చాయి ఆ మంటలకు వేడెక్కుతుందా అది వర్షం వచ్చింది తరుస్తుందాది అది అది అసంగంగా ఉండిపోతుంది అలాగే నేనులో అంతర్భాగం అయిపోయి నేనుతో అభిన్నమైతే గాని ఏ జ్ఞానం కలగదు కానీ ఏ జ్ఞానం కలిగినా అది నేనులో అంతర్భా అది నేనుకి యాడ్ అవ్వద్ది అంటే నేనులో లేకుండా సర్వము కనబడుతోంది సర్పము తాడు ఎందు ఉండి కనపడుతుందా లేకుండా కనపడుతుంది లేకుండా కనపడుతుంది ఓ మహాత్మున అనేవారు యథార్థమే భీ జగత్స అంటే బ్రహ్మయందు బ్రహ్మనండి ఆత్మనండి బ్రహ్మయందు తాడు ఎందు పాము లేకుండానే ఉన్నట్లు కనపడుతోంది అదేవిధంగా బ్రహ్మాత్మయందు జగత్తు లేకుండానే ఉన్నట్టు కనపడుతోంది ఆ కన ఉన్నట్టు కనపడ్డది వీడు సత్యం అనుకుంటాడు సత్యం అనుకుంటే రే అన్యమేమీ లేదురా బాబు అన్యము అన్యమంటే ఇతర ఒకటి ఉంది సెపరేట్ గా ఉందని నువ్వు భ్రమపడుతున్నావమ్మా అటువంటి అన్యమేమీ లేదు అని వాడి అజ్ఞాన అవస్థలో వాడి అనుభవానికి వస్తున్నటువంటి అన్యదర్శనాన్ని అనువాదం చేసి ఆ అన్యము నీ స్వరూపంలో లేదు అని చెప్పడం కోసం అన్యత్ శబ్ద ప్రయోగం చేశారు తప్పించి అన్యత్ శబ్ద ప్రయోగం చేసేవు గనక అది వ్యర్థ విశేషణము కాబట్టి దాంట్లో ఏదో కొద్దో ఒక్కో భేదం ఉండుండాలి అన్యతను అన్నావు గనక ఈ పిడివాదము దానివల్ల ఏమిటి ఉపయోగం కనుక అది తప్పు అజ్ఞానావస్థలో ఉండే అన్యదర్శనాన్ని అనువాదం చేసి నిషేధించటం కోసం ఎత్ర అన్యత పశ్యతి ఏం చెప్తున్నారా నపశ్యతి ఏం చెప్తున్నారా నిషేధించడం కోసం విశేషణం నిషేధించాలంటే చెప్పాలా అక్కర్లేదా కాబట్టి అన్యత విశేషణం అనవసరం అనే మాట ఉన్నదే అది తప్పు అన్యత అన్నది అజ్ఞానావస్థలో ఉండే స్థితిని అనువాద మాత్రమే అన్యత అన్నావు అదుగో ఎత్త అన్నావు కాబట్టి మా ద్వైతమే సత్యం అదే అదే పద్ధతి అక్కడ నపశ్యతి నా ఉంది ఆ నా చూసుకుని ఈ ఎత్ర ఈ అన్యత అజ్ఞానం నుంచి వచ్చేయి కాబట్టి నా వాటిని నిషేధిస్తోంది అని తెలుసుకుంటారా లేకపోతే నాని పక్కన పెట్టేసి అది అన్యత ఉంది కదా కాబట్టి దాంట్లో అన్యత ఉండాలి ఎత్ర అన్నావు కదా సప్తమ విభక్తి కాబట్టి దాంట్లో ఏదో కొంత భేదం ఉండి ఉండాలి అని అదే వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఇదే అదే అంచేత నకారము అన్నిటినీ నిషేధిస్తుంది అవన్నీ అనుభవంలోకి వచ్చే అజ్ఞాన అందుకోసం వాటిని నిషేధించాల్సిన అవసరం వచ్చింది తస్మాత్ సంసార వ్యవహార భూమ్ని నాస్తి ఇది సముదాయా కాబట్టి ఆ పూర్వపక్షాలన్నీ కూడా కొట్టిపారేస్తారు ఇంటేం మిగలలేదు అక్కడ మొత్తం చర్చంతా సమగ్రంగా అయిపోయింది సో అబ్జెక్షన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేసి కాబట్టి ఎత్ర నాణ్యత్ పశ్యతి అనే వాక్యం చాలా బాగుంది దాని యొక్క సముదాయార్థం అంటే అన్ని పదాలని ఒక చోటకి చేర్చుకుని చెప్పేటువంటి పిండితార్థము అంటారు అంటే సారభూతమైన అర్థమేమిటంటే భూమయందు వ్యవహారము లేదు ఇతరేతర అది ఇతరముడు ఇతరుడు ఇతరమును చూచుట ఇతరుడు ఇతరమును వినుట అంటే నామరూపాలు అవి లేవు అంటే నామరూపాలు ఇతరుడు ఇతరమును తెలియుట అంటే సద్వితీయత్వం కుదరదు రెండవది కలిగి ఉండాలి ఇతరుడు ఇతరము తెలియుట అంటే కాబట్టి సద్వితీయత్వము లేదు आत्मा अद्व चैतन्यद्या अन्ोन अन पश्यती तदल अकाल भावी इत्यर्थः मंत्रव्याख्यानों कोस अेटिल శోసభూమ తర్వాత అథ అథ అంటే అన్ ది అదర్ సైడ్ ఎఫెక్ట్ అంటే అవిద్యా విషయ అథ ఎత్ర దానికి భిన్నంగా ఎక్కడైతే ఎలాంటి విద్యా విషయం అయిపోయింది జ్ఞానం చెప్పేసి దీనికి భిన్నంగా ఎక్కడైతే అన్నారో అంటే అవిద్యా విషయే విషయం అంటే క్షేత్రం అవిద్యా క్షేత్రం అవిద్య యొక్క డొమైన్ డొమైన్ డొమైన్ డొమైన్ అవిద్యా డొమైన్ లైతే స్పీయర్ ఉంటుంది అవిద్యా స్పియర్ ద స్పీయర్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఉంటుంది ఆ స్పియర్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో ఏమిటి పరిస్థితి అక్కడ అన్య అన్యత అన్యన పశ్చి అన్యుడు అన్యాన్ని అన్యముతో చూస్తాడు నేను కరణముతో ఇతర జగత్తుని చూస్తున్నాను అని ఈ విధంగా అంతా అన్య అన్య ఖండితంగా ముక్కలు ముక్కలుగా విభాగం చేసుకుని ఉంటుంది అది ఏదైతే ఉన్నదో అది తదల్పం అది పరిచ్ఛిన్నము పరిచ్ఛిన్నము అంటే వచ్చిపోయేది వచ్చిపోయేది అంటే ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పోతుంది కాలంలో వచ్చి కాలంలో పోతుందని కాదు అజ్ఞానావస్థయొస్తుంది కాలం కూడా అజ్ఞానంలోనే వస్తుంది విద్యా కాలభావి అజ్ఞానం ఉండాలి దాని నుంచి కాలం రావాలి ఆ కాలంలో ఈ భేదం రావాలి ఆ అజ్ఞానం పోయి కాలం పోతే భేదం కూడా పోతుంది జస్ట్ బి ధ్యానంలో జస్ట్ బి దాంట్లో మీకు దేశం ఉంటుందా నేను బ్రహ్మవిద్యాకుటూరులో ఉన్నాను అని అనిపిస్తుందా అదే పెంట్ హౌస్ లో ఉన్నానని అనిపిస్తున్నా ఉన్నది పెంట్ హౌస్ లో ఉన్నాననిపిస్తే అదే ధ్యానం ఎందుకు అవుతుంది నేను ఇగో ఈవేళ ముప్పై ఒకటో తారీఖున ఉన్నాను అని అనిపిస్తుందా కాబట్టి దేశభావన కాలభావన ఇవేమీ ఉండవు ఆ స్వరూపము ఇవన్నీ కూడా జ్ఞానావస్థలో వస్తాయి ఫిజిసిస్ట్ ఒకతను బ్రిటిష్ ఫిజిసిస్ట్ పేరు గుర్తు రావట్లేదు నాకు అతను ఓ పుస్తకం ఒకటి రాసే డెప్త్ ఆఫ్ టైం అనే పుస్తకం మీకు ఏమైనా ఒప్పుకుంటే గూగుల్ వెళ్ళి చూస్తే దొరుకుతుంది డెప్త్ ఆఫ్ టైం అంటే అతను ఫిజిక్స్ని బాగా స్టడీ చేసి ప్రూవ్ ఏం చెప్పమని ప్రూవ్ చేస్తాడంటే కాలము కాలం అనేది ఏది లేదు అని ప్రూవ్ కాలం ఎప్పుడు కాలం చెప్పండి ఎప్పుడుంది ఎప్పుడు ఫ్యాస్ట్ ప్యాస్ట్ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఏది ఉన్నా అది ఇప్పుడే కానీ ఇప్పుడు కాని కాలం ఏదైనా ఒకటి ఉందా ఎప్పుడైనా మీకు అనుభవానికి వస్తే నాతో తప్పనిసరిగా ఫోన్ చేసి చెప్పండి ఇప్పుడు కాని కాలము ఎప్పుడైనా మీకు అనుభవానికి వస్తే ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ కాలము అనుభవానికి వచ్చినా ఇప్పుడు అన్నట్టుగానే అనుభవానికి అనుభవానికి రాని కాలం గురించి ఎందుకంటే మాట్లాడడం అనవసరం కదా అనుభవంలో వచ్చే కాలం గురించి మాట్లాడా ఇప్పుడు మీకు టూ థౌజండ్ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఎలా అనుభవానికి వస్తుంది ఇప్పుడు అన్నట్టుగా అనుభవానికి వస్తుంది అంతే కదండి సో టూ థౌజండ్ ఫైవ్ జనవరిలో ఇరవయో తారీఖు ఎలా అనుభవానికి వచ్చింది ఒకసారి మీరు గుర్తు చేసుకున్న అనుభవం యొక్క స్వరూపం గుర్తు చేసుకుని చెప్పండి నాకు ఇప్పుడు అన్నట్టుగానే అనుభవానికి వస్తుందండి అతను ఏమైనా ప్రూవ్ చేస్తాడంటే there is a only now and now and now and now there is only one time and that time is now there is no time other than now ani physics lo prove chestadu atane entha valanga prove chestadu ante aniki killer of time ani pettu hatanoka physicist killer of time unnadu ఒక వేదాంతిన్ కిల్లర్ ఆఫ్ టైం కూడా ఉన్నాడు పవర్ ఆఫ్ నౌజ్ల పవర్ ఆఫ్ నవ్ హీ డెంట్ టోల్ ఆయన టైం ను యాక్సెప్ట్ చేయడానికి నేను ఇంకేలాగా మీతో జోక్ చేస్తున్నాను వేదాంతిన్స్ లో కిల్లర్ ఆఫ్ టైం ని చెప్పాలంటే ఎక్హార్ట్ టోల్ చెప్పాలి మీరు బాగా గుర్తు చేశారు అతను వేదాంతిని అతను భగవద్గీత చదువుకున్నాడు ఉపనిషేతు కూడా చదువుకున్నాడు హృషికేశ్ వచ్చి వెళుతూ ఉంటాడు స్వామి కృష్ణానంద గారికి ఉంటాడు సో కెనడా నుంచి వ్యాంకూవర్ ఉంటాడు ఆయన సో ఆయన వేదాంతిన్స్ లో కిల్లర్ ఆఫ్ నావ్ ఫిజిసిస్టు లో కిల్లర్ ఆఫ్ వేదాంత అండ్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో కిల్లర్ ఆఫ్ నావ్ ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొలంబియాలో లేదా కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ అనుకుంటాడు కొలంబియా కాదు సో దీన్ని బట్టి మనం ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాం అన్నది మనకి అర్థం అవడం కోసం చెప్పాను కదా మనం ఎంటైర్ ఎంటైర్ ప్యారడైమ్ ఇన్ విచ్ వీఆర్ థింకింగ్ వీఆర్ లివింగ్ ఈజ్ ఫాల్స్ అండ్ ఈస్ రాంగ్ ఆశ్చర్యమే ఉంది మనం సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఉంటే దుఃఖాన్ని భయాన్ని అనుభవిస్తున్నాం ఉంటే ఇంకేం అనుభవిస్తారు ఇప్పుడు మురుగుంట్లో కూర్చొని పురుగులును దుర్వాసన కవిధ ఇంకేది ఇంకా అవుత్యాహోతాయి అలాగే అజ్ఞానంలో బతుకుతో భయమును దుఃఖం కవిధ ఇంకేముంటుంది అదే ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపంలో ఇవన్నీ కూడా కల్పితములే ఆ అవిద్యావస్థను ఉపయోగించి దాన్ని అనువాదం చేసుకో అల్పం అని అలా చెప్పారు కాదు అల్పం అంటే అవిద్యా కాలభావి ఇత్యర్థ అన్యహ అన్యపశ్య ఇదంతా కూడా అజ్ఞానావస్థలో jnana తప్పిస్తే జ్ఞానావస్థలో ఉండదు దానికి అని ఇంకో దృష్టాంతం యథా స్వప్నదృశ్యం వస్తు ప్రాక్ ప్రబోధాత్ తత్కాలీతి తద్వత్మని స్వప్నంలో మీరు వస్తువుని చూశారు స్వప్నంలో చూసిన వస్తువుని మొన్నాడు పొద్దున్నే నిషేధిస్తారు మొన్నటి కొద్ది నిషేధిస్తారు కదా ఇతర అన్యత ఏదో స్వప్నంలో ఏనుగు చూసాడు గజహ నాస్తి అని నకారం వేసి నిషేధిస్తాడు ఇప్పుడు స్వప్నంలో చూసిన దాన్ని నిషేధిస్తున్నాడంటే అది ఆ స్వప్నంలో ఉంది అనే బేసిస్ మీద నిషేధం చేస్తున్నారండి స్వప్నంలో ఉన్నట్టు అనిపించిందా లేనట్టు అనిపించిందా స్వప్నం చూస్తూ ఉండగా ఉన్నట్టనే అనిపించింది మొన్నాడు పొద్దున్న దాన్ని లేదని నిషేధిస్తున్నారు ఆ స్వప్నావస్థని అజ్ఞానావస్థగా స్వీకరి అప్పుడు ఉన్నదని అనుకున్నారంటే లేనిదని మరి అజ్ఞానమే కదా ఆ జ్ఞానావస్థలో ఉన్నదంతగా భ్రమపడిన దానిని అనువాదం చేసి మొన్నడు పోదన్నా లేదు అని నిషేధిస్తున్నారు ఆ స్వప్న కాలంలో అది ఉన్నట్టుగా కనపడింది కాబట్టి ఆ జ్ఞానస్థితిని అనువాదం చేసి నిషేధించారు సరిగ్గా అదే విధంగా ఎత్ర అన్యహాన్య పశ్యతి అనేది అజ్ఞానావస్థని ఉటంకించి దాన్ని అల్పం అది కేవలము పరిచ్ఛిన్నమైన కాలంలో ఆ స్వప్న కాలంలో ఉన్నట్టుగా ఉంటుంది పోతుంది స్వప్న కాలంలోనే ఉంటుంది అది ఆ తర్వాత ఏనుగులు ఇవే ఉండవు అదేవిధంగా ఈ అన్యా అన్యా అనే భేద కూడా అజ్ఞానమనే ఈ జాగ్రత్త అవస్థ దీర్ఘస్వప్నం అని పేరు దీనికి అజ్ఞానావస్థ ఈ అజ్ఞానావస్థలో ఉండి పోయి అదేవిధంగా ఈ భేద దర్శనం కూడా అజ్ఞానావస్థలో ఉంది తెలుసుకుంటే పోతుంది స్వప్నవస్తులింగం కాబట్టి అమృతం పుల్లింగానికి యహ విశేషణపంసలింగానికి తత్తు విశేషణం సో శంకరులు ఈ రకమైన వ్యాకరణాన్ని చాలా శ్రద్ధగా ఆయన పాటిస్తారు చాలా శ్రద్ధగా ఒక రెండు చోట్ల ఆయన ప్రయోగాలను బట్టి వ్యాకరణాచార్యులు వాళ్ళ వ్యాకరణాన్ని సరిచేసుకున్నారు చాగా అని ప్రయోగించారు ఒక చోట భాషలో బ్రహ్మసూత్ర భాషలో ఛాగా చాగ అంటే మేక చాగా అంటే ఆడు మేక ఈ ఇప్పుడు స్త్రీ ప్రత్యయం టాప్ నీషుల్లోనే ఉన్నాయి అజాధ్యత ఛాగా మీద టాప్ వస్తుందా నీషు వస్తుందా లేదా పెద్ద టాప్ వస్తే చాగా అవుతుంది ఇంగీషో వస్తే త్యాగీ ఆయన త్యాగా అని ప్రయోగించారు వాళ్ళు ఏదో ఇంగ్లీషో ఏదో వస్తుందనుకుని భ్రమపడి అయ్యయ్యో శంకరులు తాగా అని ఏదో అని మళ్ళీ వాళ్ళ వ్యాకరణం అంతా సరి చేసుకుని చెప్పిందే కరెక్ట్ అని సెకండ్ అలా ఉంటుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది వ్యాకరణం ఎనివే సో ఇప్పుడు చూడండి స్వప్నావస్థలో ఏనుగుంది స్వప్నావస్థలో ఏనుగుకి ఏమని చెప్పాలి అల్పకాల భావి ఆ స్వప్నావస్థ ఎంత తక్కువ కాలం ఉందో అంతసేపే ఉన్నట్టు అనిపించింది తప్పిస్తే ఉన్నది కాదు అంచేతనే స్వప్నం పోగానే ఏమవుతుంది అది మర్త్యం అది అల్పం ఆ స్వప్నావస్థలో ఏనుగుతో పోలిస్తే జాగ్రత్త ఉన్న ఏనుగు సత్యం అన్నట్టుగా అనుకుంటే ఇది నశంతుడు ఇది అమృతం అని చెప్పచ్చు అక్కడికక్కడ పో అజ్ఞానావస్థలో మీకు కనపడే భేదం ఏదైతే కనదో ఇదంతా కూడా అల్పం కనుక నశిస్తుంది ఎప్పుడు నశిస్తుంది జ్ఞానం కలగగానే నశిస్తుంది జ్ఞానావస్థ రాగానే నశిస్తుంది జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ఆ ప్రశ్నే తప్పు జ్ఞానం ఎప్పుడు కలుగుతుందని ప్రశ్న మీరు ఇంకొక రాష్ట్రం ఏంటంటే జ్ఞానం ఎప్పుడో ఫ్యూచర్ లో కలుగుతుందని మీరు అనుకుంటున్నంతకాలం జ్ఞానం కలగదు ఎందుకంటే జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి ఫ్యూచర్ అనేది అదే కదండి జ్ఞానం యొక్క స్వరూపం కాబట్టి జ్ఞానం అనేది ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది లేదు అనేది అది జ్ఞానం అయినప్పుడు ఈ జ్ఞానం ఫ్యూచర్ లో కలుగుతుంది కాబట్టి వీడు ఫ్యూచర్ లో కలుగుతుంది అన్నంత కాలం వాడికి జ్ఞానం కలగదు ఇది ఎలాగంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా అంటే నేను మందు వాడుతున్నాను భవిష్యత్తులో నాకు ఆరోగ్యం కలుగుతుంది అంటే ఇప్పుడు ఆరోగ్యం లేనట్టే లెక్క తర్వాత అది సరే ఇప్పుడు ఆరోగ్యం లేకపోవడం ఆ పాయింట్ అలా చెప్పండి నేను భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాను అని వీడు అనుకుంటున్నంతకాలం వీడి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి భవిష్యత్తు నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానండి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఆరోగ్యవంతులు అవుతారు భవిష్యత్తులో ఆరోగ్యం ఏంటండి కొంతమంది భవిష్యత్తులో